ఈ రోజు పన్నెండవ తారీఖు జూన్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నబిల్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము బూరల తీర్పు అన్న అంశాన్ని కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న విషయాలు ఆ ప్రకరణ చెప్పబడ్డ ఆ దర్శనాల గురించి మనం ధ్యానిస్తా ముఖ్యంగా నాలుగవ బూరకు సంబంధించిన వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వర్షంలో నాలుగవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని మనము ధ్యాని స్థానము కొన్ని వారాల నుంచి నేను అనుకున్న బహుశా లాస్ట్ వీక్ అయిపోతుంది అనుకున్నా కానీ లాస్ట్ వీక్ కూడా కాదు ఈ ఈ ఈ కూడా డౌట్ అనిపిస్తుంది నాక వాక్యాలు తీసుకుంటా అంటే కాబట్టి వారము అటుపోయిన వారము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ అర్షంలోని ఒక వాక్యాన్ని మనం ధ్యానించినాం అక్కడ యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితానికి సంబంధించిన ప్రవచన మాడ చెప్పబడింది మరి విశేషంగా పాత కాలంలో అది జరిగింది కృత కాలకు మన కాలానికి అది సంభవించింది అంటే ఇప్పుడు క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉందన్న విషయాన్ని ప్రభు మనకు అక్కడ కొంత కష్టమే ఈ యొక్క వాక్యాలను ధ్యానించడం వాటిని అరీతిగా అర్థం చేసుకోవడము వాటిని పాటించడం చాలా కష్టం కానీ కష్టమని విడిచిపెడతామా సత్యమని తెలిసినాక విడిచిపెడతామా సత్యం కొరకు చిత్రవద్ద అయినా విడిచిపెట్టం సత్యం కొరకు ప్రాణమే విడిచిపెట్టిండ్రు దేవుని ప్రజలు సత్యం కొరకు శిష్యులు తమ ప్రాణాన్ని త్యాగం చేసినారు మళ్ళీ ఆ సత్యం తెలిసినాక ప్రాణాన్ని ప్రేమిస్తామా ప్రేమించాం సత్యం తెలియని వాడే ప్రాణాన్ని ప్రాణాన్ని సత్యం తెలిసినాక ఎవరు ప్రేమించారు ప్రాణ కాబట్టి మతపరమైన జీవితము ఈరోజు సత్యాన్ని తృణీకరించింది మతమే సత్యం అనుకుని జీవిస్తుంది ప్రపంచం అంతటా కాబట్టి వాళ్ళకి ఇవన్నీ బయలుపరచబడలేదు ఎందుకంటే గుడ్డితనం మతం అనేది గుడ్డితనానికి ఇస్తుంది నీ హృదయానికి సంబంధించింది కాదు మనుషులు కల్పించుకున్నవి కాబట్టి అవి పర్ఫెక్ట్ ఉండవు మనుషులు తయారు చేస్తే ఏవి పర్ఫెక్ట్ ఉండవు ఎందుకంటే వాడి మనసు వాడి మైండ్ కూడా పర్ఫెక్ట్ కాదు కాబట్టి దేవుడు పర్ఫెక్ట్ కాబట్టి అయినా చేస్తేనే కాని ఏవి స్థిరంగా ఉండవు కాబట్టి మన జీవితాలు కూడా ఇంపర్ఫెక్ట్ అడుగడుగునే ఎంతో నిస్సాయిత స్థితిలో ఉంటా ఉంటాం మనం ఎన్నిసార్లు ఏదో చేయాలనుకుంటాము ఏమి చేయలేని స్థితిలో ఉంటా ఉంటాం నిస్సాహిత స్థితిలో ఉంటాం మరి విశేషంగా ఈ లోకంలో ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం ఎంత డబ్బున్నా చేయలేని స్థితిలో ఉంటాము ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు మనకు పంచమున్నా మనం నిస్సాహిత స్థితిలో ఉంటా ఉంటాం అందుకే మనకి ఒక వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మనుషులను ఆశ్రయించడం కంటే యహోవను మేలు ఎందుకంటే నువ్వు ఎంత వాళ్ళ నుంచి నీకు ఏ సహాయం కలగదు అది కలిగినది టెంపరీ లాగానే ఉంటుంది కానీ తృప్తిని ఇవ్వదు ఒక్కడు తప్ప ఇవ్వడం మనకి పర్ఫెక్ట్ సొల్యూషన్స్ ఇవ్వడు యుగ సమాప్తికి వచ్చినప్పటికీ క్రైస్తవ జీవితం ఏ రీతికి ఉందన్నప్పుడు దానికి సంబంధించిన వాక్యాలు మనం పోయేవారం దీని మీద ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ అష్టంలో యుగ సమాప్తికి ఏడు సంఘాలని ప్రసవించిన క్రైస్తవ జీవితం రెండు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఏ ఉంది అంటే అది తొమ్మిదో వచనంలో ఎవరైనా చదువుతారా ఏడుగురిని కరిగిన స్త్రీ క్షీణించి చిన్నది ఏడుగురిని కరిన స్త్రీ క్షీణించున్నది తర్వాత ఆమె ప్రాణము విడిచియున్నది అంటే క్షీణించుచున్నది అన్నప్పుడు ప్రెసెంటెన్స్ లో ఉండాలి అంటే ప్రస్తుత కాలంలో జరుగుతుంది అని అర్థం వస్తుంది క్షీణించున్నది అంటే కానీ దాని తర్వాత వచనంలో ఏముందంటే ఆమె తన ప్రాణము విడిచి ఉన్నది ఆమె తన ప్రాణము విడిచి ఉన్నది కాబట్టి చూడండి క్షీణించున్నది అన్నాక ప్రాణము విడిచి ఉన్నది అంటే అది ప్రొగ్రెసివ్ ఒక దశ నుంచి ఇంకొక దశకి ఎదిగింది అంటే రెండు సంవత్సరాలు పట్టినలా మన మన మన దృష్టిలో రెండు వేల కానీ దృష్టిలో ఒక దినము వెయ్యి దిన వెయ్యి దినంతో కదా కాబట్టి దాని తర్వాత కొంత చూడండి ఆమె తన ప్రాణమును విడిచి ఉన్నది చూడండి పగటి పగటి వేలను చూడండి పగటి వేలనే ఆమెకు ప్రొద్దు బుంగి ఉన్నది ఇవన్నీ ప్రభుత్వాత్మక చెప్పబడ్డాయి అందుకే ఎర్మియో గ్రంథం మనం ధ్యానిస్తా కూడా కొంత కష్టతరంగా ఈ ఆత్మీయ విధానాన్ని ప్రభు మనకు చూపించకపోతే ఎప్పటికీ కూడా మనము ఇవి ధ్యానించలేము ఎక్కడ కూడా వీటిని ఇదిగా ధ్యానించలేము ఎవ్వరు వాటిని మనకు చూపించలేరు ఒక ప్రభు తప్ప ఎవ్వరు ఇవి చూపించలేరు కానీ ఈరోజే ఏ రీతి ఉంది పరిస్థితి ఎందుకు క్షీణించు చిన్నది మతపరమైన జీవితము ఎందుకు క్షీణించు అంటే లోకాతీతంగా జీవిస్తే లోకంలోనే కొట్టుకొని పోతాం అంటే అర్థం అదే కదా నీ శరీరం క్షీణించుచున్నది అంటే ఏంటి అది ఎన్నో బలహీనతలు ఉన్నాయి నీవు ఆత్మలో క్షీణిస్తున్నావు ఆత్మలో బలహీనతలు ఉన్నట్లు కాబట్టి క్రైస్తవ జీవితము ఇంత తేటగా చెప్పబడుతుంది క్షీణించుచున్నది అంటే అందులో ఏవో బలహీనతలు ఉన్నట్లు ఆ బలహీనతల గురించి మనము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ బలహీనతలను వాళ్ళకి చూపించాలా వాళ్ళు వాటిని ఒప్పుకొని పశ్చాతాపంతో దేవుని సన్నిధిలో వాళ్ళ హృదయాన్ని కుమ్మరించుకొని ఆయన కనికరం కొరకు ఎదురుచూడాల అది క్రైస్తవ జీవితం యువ సమాప్తిలో జరిగే వాక్యల గురించి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం కాబట్టి పగటి వేళ ఆమెకు ప్రదు చూడండి సిగ్గుపడము అవమాన పడడం ఇవి రెండు విషయాలు చాలా జాగ్రత్తగా చెప్పబడినాయి ఆమె సిగ్గుపడి అవమానము నొంది ఉన్నది సిగ్గుపడము అవమానము ఈ రెండు విషయాల గురించి మనము పోయిన వారి చాలా దీర్ఘంగా ధ్యానిస్తున్నాం సిగ్గు అవమానం క్రైస్తవ జీవితంలో ఈ రెండు జరగబోతున్నాయి అన్న విషయం జ్ఞాపించాం సిగ్గు ఎవరు పడతారు అవమానం ఎవరు పడతారు అన్న విషయమే ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాక్యం వేరే ఇంగ్లీష్ బైబుల్ ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది తెలుగులో రాయబడ్డ వాక్యము ఇంగ్లీష్లో రాయబడ్డ వాక్యంకి ఎంతో తేడా ఉంది హర్ సన్ ఎస్యూఎల్ అని హర్ సన్ ఈజ్ గాన్ డౌన్ వైల్ ఇట్ వాజ్ ఎట్ డే అని పగటి వేళ తెలుగులో ఏమంటుంది అంటే పగటి వేళ ప్రొంకీ ఉన్నది కానీ ఇక్కడ ఏముంది తెలుసా తన సూర్యుడు ప్రదు ఉన్నాడు అని అస్తమించిడు అనేది ఇక్కడ ఇంగ్లీష్ లో హర్ సన్ ఈస్ గాన్ డౌన్ అంటే అస్తమించుడు తన సూర్యుడు అస్తమించుడు చూడండి ఎంత తేడా ఉంది తెలుగులో ఇంగ్లీష్ లో పగటి వేళ తనకు ప్రది ఉన్నది అని తెలుగులో రాయబడితే ఇక్కడ ఏముంది తెలుసా తన సూర్యుడు ప్రొదుగుంకి ఉండడనుంది ఎప్పుడు పగటి వేళ తన సూర్యుడు పగటి వేళ అస్తమించను అనుంది ఇక్కడ ఇంగ్లీష్లో కాబట్టి ఆ ఇంగ్లీష్ వాక్యాన్ని మనం ఇగ్నోర్ చేసి ఉంటే ఎప్పటికీ కూడా అక్కడ సన్ అనే పదం ఉందని మనము గ్రహించకపోయే అందుకే ప్రవచనాత్మకమైన పుస్తకాలు ధ్యానిస్తే అప్పుడు చాలా కేర్ఫుల్గా రెండు వర్షన్స్ చూడాలి తెలుగు చూడాలి ఇంగ్లీష్ చూడాలి ఆ ట్రాన్స్లేషన్లో కొన్ని పోయినాయి అంతే మనం తప్పు లెక్క ఎందుకు కావాలని దేవుడు పర్మిట్ చేసి ఆయన ఆయన చిత్తం ఎందుకు పర్మిట్ చేసిందంటే లేఖను పరిశోధించేవాడు చాలా ఆసక్తితో పరిశోధిస్తాడు అది నీ బాధ్యత నిర్లక్ష్యంగా మనం ఏదో ఆచారబద్ధంగా పొద్దులేసి చదివేసి వెళ్ళిపోతా ఉంటాం కానీ వాక్యము మనం అక్కడ జడానికి వెళ్లేదన్న లెసన్ నేర్పడం కొరికే మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు దేవుడు మరోసారి చూడండి హర్ సన్ ఈ డౌన్ వైల్ ఇట్ వాజ్ యట్ డే షీ హాస్ బీన్ అండ్ కన్ఫౌండెడ్ సిగ్గుపడి ఉండడం ఇంకైంది సిగ్గుపడడం అవమానపడడం ఎవరైనా చెప్పగలరా తెలుగు పదాలు రెండు సిగ్గుపడమేది అవమానపడమే క్రైస్తవ జీవితము చివరికి వచ్చినప్పటికీ ఈ రీతిగా తయారెత్తుందని చెప్తుంది ప్రవచనం సిగ్గుపడడం అవమానపడమే సిగ్గుపడడం అంటే అవమానం అంటే ఇన్సెంట్ సిగ్గుపడడం అంటే ఇన్ఫినటిక్ కాస్ నల్గొండలో మారడకపోవడము కదా సరే అవన్నీ సెక్యులర్ లెవెల్ లో అర్థం చేసుకుంటే అట్లుంటాయి కదా కానీ వాక్యం ప్రకారంగా ఆలోచిస్తే నా గురించి ఎవరు సిగ్గుపడతారో వారి గురించి తండ్రి నేను వారి గురించి సిగ్గుపడతా అన్నాడు ఇప్పుడు అర్థమవుతుంది అది ఈ లోకంలో సిగ్గుపడదానికి సంబంధించినది కాదని ఒక రీతిగా ఫిజికల్ లేయర్లో కరెక్టే అది నువ్వు సిగపరచబడతావు ఎందుకంటే నువ్వు ఆయనకి తగినట్టు జీవించకపోతే సిగపరచబడతావు కరెక్టే దాని తర్వాత అవమానం ఎట్లా జరుగుతుంది చెప్పండి అవమానం అవమానం ఎట్లా ఉంటుంది అనుభవం నిందలు మోసినప్పుడు తర్వాత నువ్వు తప్పు చేసి పట్టుబడినప్పుడు అవమానం కరెక్టా లేదా ఇప్పుడు తప్పు చేస్తావు తప్పు చేసి పట్టుబడతావు అందరు ఎదుట పట్టుబడతావు అప్పుడు నీకు అవమానం జరుగుతుంది అంతే కదా కాబట్టి వీళ్ళందరూ పాట పడతారు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం తీసుకుంటున్నాం కొన్ని సంవత్సరాల నుంచి అయితే మనం కొంచెం క్రిందికి వెళ్తే ఎవరు సిగ్గుపడతారు ఎవరు అవమాన పడతారు అన్న విషయం ఇక్కడ ఇంకా డీటెయిల్ గా చెప్పబడింది ఈ వాక్యాన్ని కాబట్టి క్రైస్తవ సంఘము ఏ రీతిగా ఉంది అన్నప్పుడు నాలుగవ బూరకు సంబంధించిన బోధలో మనం చూస్తున్నాం యుగ సమాప్తికి వచ్చినప్పటికీ క్రైస్తవ సంఘంలో ఏం జరుగుతుంది అనేది మరోసారి చూడండి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వర్షంలోపుడు సూర్య చంద్ర నక్షత్రములు ఈ మూడు కాబట్టి ఎండ్ టైమ్స్ వచ్చినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుడినట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుడునట్లు వాటిలో మూడవ భాగము కొట్టబడేను కాబట్టి ఇది దేవుని యొక్క తీర్పుకు సంబంధించింది చాలా మంది వీటిని బయట ధ్యానిస్తూ ఉంటారు బయట చేస్తూ ఉంటారు కానీ ఇవన్నీ లోపల ఉన్న వాడిని కొరకు అంతా లోపల ఉన్న గురించి రాయబడేవి బయట ఉన్నవాని రాయబడలేదు ఎందుకంటే వాళ్ళు దాన్ని ధ్యానించరు కదా కాబట్టి ఇది నీ కొలు రాయబడ్డప్పుడు నేర్చుకొని అందరికి చూపించాలా అందు కొరకు మనం ఇక్కడ ప్రయాసపడుతున్నాం నువ్వు నేర్చుకున్న ఈ విషయాలు ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది ఇక్కడ ఇవన్నీ హిడన్ ఇక్కడ రాయబడ్డాయి ఇవన్నీ కోర్ట్స్ సింబాలిక్ గా రాయబడ్డాయి నువ్వు అర్థం చేసుకోకపోతే వేరే వాళ్ళని ఎట్లా సిద్ధపరస్తావు మనది సిద్ధపరిచే సేవ జీవితం కదా హెచ్చరించడం సిద్ధపరచడం మన సేవ జీవితం కాబట్టి నిమ్మిదికి ఉపద్రవం రాబోతుంది నిమిదికి జలం ప్రళయం రాబోతుంది నిమిదికి అపాయం రాబోతుంది అని నువ్వు అలానే హెచ్చరించాలా అది నువ్వే తెలియ తెలుసుకోకపోతే ఎట్లా హెచ్చరిస్తావు అంత బాగానే ఉందిలే అంత నిమలంగా ఉందిలే అనుకునేది ఈ లోక విధానం దేవుడిని సమృద్ధిగా ఆసరించును దేవుడి తోడయుడును ఇవన్నీ ఆశీర్వదించాలన్నట్టు ఇటువంటి బోధతో ఇటువంటి ఆరాధనతో కాలం వెలిగొస్తుంది గాని నీ మీదికి పెద్ద ఉపద్రం రాబోతుంది అని ఎవరు హెచ్చరిస్తలేరు సేవా జీవితంలో కానీ మనకు అనుగ్రహించిందా అనుగ్రించబడింది జీవితం మనం వీటిని గ్రహించగలుగుతున్నాం మనం ఖచ్చితంగా ఉంది ఎన్ టైమ్స్ ఎందుకంటే వాడికి సంబంధించిన ఆ సూచనలు అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి నువ్వాదర్ ప్రార్థన చేసిన బ్రదర్ ఆమె స్వస్థత పొందుతుంది అదే విశ్వాసం అనుమానించుకు ఆమె డిశ్చార్జ్ అయినాక మనోజ్రదర్కి నేను ఒక్క చెప్పిన కేసు ఆయన చూసుకుని దగ్గర చూస్తున్నాను ప్రభా యొక్క ఎంత ఆసక్తితో మీ సన్నిధిపచ్చింది ప్రభా ఆశాన్ని తృప్తిపర్చే గొప్ప దేవుడవునైనా తన భార్య తల్లి ఆ యొక్క తని మలి ఆ యొక్క హాస్పిటల్ బెడ్లో ఉన్నది ప్రభావ ఎంతగానో వేదన అనుభవిస్తుంది తన లంగ్స్ లో భయంకరమైన నొప్పితో ప్రభావ ఊపిరి ఆడక తని మలి మీరు చూస్తున్నారు ప్రభావి హస్తలతో కొట్టి ఓ ప్రభా బిడ్డలు లేచి మిమ్మల్ని సిద్ధించి కనపరచాలా అది మేము మా కళారూసి మిమ్మల్ని మైమపరచాలా ప్రభావిత మీ శ్వాస బలపరచండి తన హృదయవచ్చని తీర్చి మీ కొత్త సాక్షి నడిపించుకోమండి ఏ పరిశుభ్ర నామన్నా ప్రార్థించడా తండ్రి విశ్వాసంతో కాబట్టి పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో మనం చూసిన ఇప్పుడు షీ దట్ హ్యాత్ బోర్న్ సెవెన్ అనుంది కదా ఏడుగురిని కన్న స్త్రీ క్షీణించచినది ఈ క్షీణించడం అన్న పదం గురించే మనం పోయిన వారం అంతా ధ్యానించినాం కాబట్టి క్షీణించడము అంటే ఇంగ్లీష్ లో లాంగ్వేషింగ్ లాంగ్వేషెస్ అని ఇక్కడ పదం కదా లాంగ్వేషెస్ అయితే కదా మరోసారి చూడండి ఏడుగురిని కలిగిన స్త్రీ క్షీణించుచున్నది దాని తర్వాత ఏడు అన్నప్పుడు మనకి చాలా జాగ్రత్తగా ధ్యానించాల ప్రాణగంధంలో ఏడు దీపస్తంభములు ఏడు దీపములు సెవెన్ క్యాండిల్ స్టిక్స్ అంటా మనం కాబట్టి అవన్నీ ఏడు సంఘాలు అంటే చివరి కదంతా సంఘానికి సంబంధించిందే ఈ బోధంతా సంఘానికి సంబంధించిందే అని మనం అర్థం చేసుకోవాలా తర్వాత తను క్షీణించున్నదే తను మరణించింది అంటే ఈ రోజు ఇక్కడ చెప్పడం కూడా కష్టం పరివాళ్ళు చూసినా మనం ఈరోజు అది మరణించింది అంటే ఎవర్ నమర్ ఈ వాక్యం క్రైస్తవ జీవితం మరణించింది లేదు తప్పు చెప్తున్నామంట వర్షిప్ చేస్తున్నారు హంగా స్ప్రెడ్ అయిపోతుంది చర్చ్ హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ సోల్స్ ఎవ్రీడే యాడ్ అవుతున్నాయి నువ్వు చెప్పింది తప్పు అంటారా నేను చెప్తే తప్పు కావాలా కానీ బైబుల్ వాక్యం చెప్తే తప్పు కావద్దు కదా నేను కూడా మనిషినే మేము కూడా తప్పు చేయొచ్చు కానీ బైబుల్ వాక్యం తప్పు కాదు అందుకే ఎందుకంటే ఆ ఆత్మావేశం చేత రాయబడింది మన కొరకు భద్రపరచబడింది ఈ ఇయర్స్ నుంచి ఇది భద్రపరచబడింది ఈ పర్టికులర్ వాక్యం అంటే మన ప్రభుకి ముందు సిక్స్ ఇయర్స్ ముందు రాయ ప్రవచనం ఇది ఇర్మియా గ్రంథం కాబట్టి ఇర్మియా ప్రవచనంకి ఈ రోజుకి టూ ఇయర్స్ అనుకోం అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ప్రవచనము ఎన్ టైం కాబట్టి అది ఖచ్చితంగా ఈరోజు మనకు వేలుపరచబడుతుంది తర్వాత చూడండి షీ హ అంటే అందరూ మరణిస్తారు అని మనం పరివారం చూసినాం క్రైస్తవులు అందరూ మరణిస్తారు అని చెప్తే కొత్త కష్టం ఎందుకంటే దానికి సంబంధించిన ప్రవర్శనలు వాళ్ళు ఎప్పుడు ధ్యానించలేదు అదిగా మా పాస్టర్ చెప్పేది కరెక్ట్ మేము నేర్చుకుందే కరెక్ట్ మేము చిన్నప్పటి నుంచి వింటుందే కరెక్ట్ ఆయన జాలి దేవుడు ఇట్లా సమర్థించుకుంటా ఉంటారు కానీ అందరూ హత అందరూ మరణిస్తారు దానికి సంబంధించిన వాటిని పరివారం చూపిస్తాను నేను అందరూ మరణించి మహాశ్రమలలో కుండా పోయి ఆయన సన్నిధికి తిరిగి వస్తారు అప్పటికి పెండ్లి విందు అయిపోయి పెండ్లీ అయిపోయింటది వాళ్ళు విందుకు అని కూడా నేను చెప్పించిన బుద్ధి లేని సంబంధించిన విషయంలో మనం అక్కడ కాబట్టి పెండ్లీ పెండ్లి అయిపోయినాక పెండ్లి విందులు వచ్చి వాళ్ళు పాలు పొందుతున్నారు కన్యకనే కాని పెండ్లి విందులో వాళ్ళు పాలు పొందు చివరికి వచ్చి అన్న విషయాన్ని మనం అక్కడ ధ్యాని ధ్యానించిన వారం కాబట్టి ఆ షేమ్ కన్ఫౌండెడ్ అంటే సిగ్గుపరచబడము అవమానం నొందడం రెండు విషయాలు మరి కొన్ని ధీర్ఘంగా మనం ధ్యానిస్తాం ఎవరిని చూస్తే ఆయన సిగ్గుపడతారు చెప్పండి నా నామం నిమిత్తమే ఎవరు సిగ్గుపడతారో అంటే ఎవరైతే ప్రభుని ధృవీకరిస్తారో ఎవరైతే ప్రభుని ధైర్యంగా ప్రకటించారో వీళ్ళందరూ ఆయనకి వ్యతిరేకం కాబట్టి ఆయన నామం గురించి సిగ్గుపడ్డవారు వీళ్ళందరూ అంటే ఆయనని ఏ రోజు కూడా ప్రకటించని వారు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళు ఎవరు వాళ్ళంతవరకు లోపల కన బయట ఉన్న వాళ్ళ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం మొదటి రెండు గుంపుల గురించి మాట్లాడుతున్నాం పోయిన వారం నుంచి ఎందుకు సిగ్గుపరచబడతారు ఎవరు సిగ్గుపరచబడతారు ఎవరు అవమానం నొందుతున్నారు సిగ్గుపరచబడే వాళ్ళు రక్షణ అనుభవం పోగొట్టుకున్న వాళ్ళు ఎందుకంటే నా గురించి ఎవరు సిగ్గుపడతారు ఈ లోకంలో తండ్రి ఎదుట నేను వారి గురించి వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో హేవెన్ లో అవకాశం లేదు అది ఒక మతపరమైన జీవితానికి సాదృశ్యం వాళ్ళు ఆచారబద్ధంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆచారబద్ధంగా అంటే ఒక ఒక సిస్టమ్ లాగా పోయేవాళ్ళు సండే పోవాలా ఒక టూ అవర్స్ వర్షం చేయాలా రెస్ట్ ఆఫ్ ద టైం ఈ లోకాద జీవించాలా అదొక ఆచారమైన జీవితం మతపరమైన జీవితం కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు ఆ గుంపుల గురించి మీకు ఎన్నిసార్లు చూపించిన టూ థర్డ్స్ టూ విల్ డి కట్ ఆఫ్ అనే జంధంలో మనం గణించినాం రెండు మొదటి రెండు గుంపులు తెగవేయబడి చస్తారు మూడో గుంపు అగ్నిగుండ బయట తీసుకొస్తాడు కాబట్టి మొదటి రెండు గుంపులు సిగ్గుపరచబడతాయి ఇప్పుడు ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం కావాల కాబట్టి ఎర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం తొమ్మిదవ శాంత ధ్యానించిన ప్రకారంగా షీ హాస్ బీన్ అషేమ్డ్ అని ఉంది కాబట్టి షీ అంటే క్రైస్తా దృశ్యం కాబట్టి అందులో ఉన్నది మొదటిది అషేమ్డ్ అంటే సిగ్గుపరచబడము రెండవది కన్ఫౌండెడ్ అంటే అవనందడం కాబట్టి అషేమ్డ్ అన్నప్పుడు టూ థర్డ్ కన్ఫౌండెడ్ అంటే వన్ థర్డ్ అంటే ఆ శయన్ అన్నప్పుడు రెండు గుంపులు కన్ఫౌండెడ్ అంటే మూడవ గుంపు అట్లా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి సిగ్గుపరచం రెండు గుంపులు అంటే సర్పంలు తీలక సంబంధించిన బోధది తర్వాత కన్ఫౌండెడ్ అంటేనేమో అవమానం అంటే వీళ్ళు గొప్ప జనం గొప్ప జనం అంతా అవమాన ఈ లోకంలో నిందల పాలవుతారు వాళ్ళు వాళ్ళ మీద నిందలు మోపుతా ఉంటారు చివరికి దివరాత్రులు అపవాది మన సహోదరుల మీద దేవుడి సజ నిందలు మోపుతా నీర మోప్తనది వాక్యం అంటే సహోదరులు అంటే రక్షణ పొందిన వారు అంతే కదా సహోదరులు అంటే రక్షణ పొందిన వారు వాడు దివరాత్రములు మన సహోదరుల మీద నేరాలు మోపుతున్నాడు దేవుని సరిధిలో అంటే సహోదరులు అంటే క్రైస్తవులు క్రైస్తవుల మీద వాడు నేరాలు మోపుతున్నాడు మీరు అనొచ్చు రక్షింపబడ్డ మీద నేరం ఎట్లా మో మోపుతున్నాడు వాడు అంటే కావాలి మోపుతున్నాడా వాడు దేవుని సరిధిలో అబద్ధం చెప్పలేడు కదా సైతాను కూడా దేవుని సరిధిలో అబద్ధం చెప్పలేడు ఎవరైనా కానీ ఆయన సన్నిధిలో ఇవ్వడ్డప్పుడు అబద్ధాలు చెప్పలేరు ఎందుకంటే ఆయన దగ్గర లేవాలంటే ఎంత ధైర్యం కావాలా అవకాశం దొరికితేనే కాని కరెక్ట్ ఫ్యాక్ట్స్ ఉంటేనే కానీ ఆయన సన్నిధిలో లేవడాడు సైతాన్ యోగ గ్రంథాలు కూడా మనం చూస్తాం కదా యోగ విషయంలో కూడా చూస్తాము యోగు విషయమే కాదు ఆహాబ విషయంలో కూడా సైతాన్ ఆయన సన్నిడతాడు ఆహాబు యుద్ధాన్ని పై చనిపోయేటట్లు ఎవరు వాడిని ప్రేరణిస్తారు అంటే దూతలందరినీ ఐడియాస్ ఇస్తామంటే ఆయన అవి పట్టించుకోడు దూతల ఐడియాస్ ఎందుకంటే దూతలు అట్లా మోసం చేయలేరు దేవుని సరిధిలో ఉండే వాళ్ళు ఎవరు మోసం చేయలేరు దేవుని సరిధలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే మోసం చేయగలరు అందుకు దూతలందరూ ఏదో ఒక ఐడియాస్ ఏదో ఇచ్చి చర్చిస్తా ఉంటే అక్కడ అపవాదు ఎక్కడి నుంచో వస్తాడు వస్తే అపవాది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే నేను భూమి మీద ఇటు అటు తిరుగుచి వచ్చినాను ఇటు అటు తిరుగుతుంటే వాడికి దిక్కు లేదు వాడికి మార్గం లేదు ఇటు అటు తిరుగుతూ వచ్చినట్టడు అప్పుడు నన్ను పంపించు నేను ఆహాబు యుద్ధానికి పోయి మరణించేటట్లు నేను చేస్తా అంటే అప్పుడు దేవుడు అడుగుతాడు ఎట్లా నువ్వు ఆహాబుని యుద్ధానికి మరణిస్తావంటే ఆహాబు దగ్గర ఉండే మూడు మంది ప్రవక్తల నోట్లో అబద్ధము ప్రవచించే ప్రవక్తలా ప్రవచించే ఆత్మ లాగా నేను అంటే దేవుని ప్రవక్తలలో దూరుతా అంటున్నాడు వాడు మూడు ప్రవక్తల అహాబు దగ్గర నాలుగు ఆహాబ్ దగ్గర ఉండే నాలుగు వందల ప్రవక్తనలో మోస కూర్చో ఆత్మలాగా అబద్ధం ప్రవచించే ఆత్మలాగా వాళ్ళని నేను దూరుతా నువ్వు నాకు పర్మిషన్ అంటాడు దేవుణ్ణి దేవుడు అంటాడు నాకు పోర్మిషన్ ఇస్తాకో అప్పుడు ఆ ప్రవర్తనలో దూరుతాడు సైతాన్ దూరి ఒకటే రీతిగా ప్రవచిస్తా అందరు నాలుగు మంది ఒకటే రీతి ప్రవచిస్తారు ఒకటి స్టార్ట్ చేశారు ప్రవచనం మా గుర్చీలో ఇక్కడ ఇంకొకటి సేమ్ ప్రవచనం ఉంటుంది వానికి వచ్చిన ప్రవేశ వీరికి వస్తుంది వీరికి వచ్చిన ప్రవేశ వారికి వస్తుంది ఇక్కడ లో ఉన్న వాడు ఏమను పని చేస్తా వీడు వాణ్ణి కాపీ కొట్టిండా లేక వీడు వీని కాపీ కొట్టిండా ఈరోజు జరుగుతుంది ప్రపంచంలో సేమ్ ప్రాఫెసి ఎందుకు వస్తుంది నేను అనుకోవచ్చు సేమ్ డిటో కాపీ కొడుతున్నాడా వర్డ్స్ లేక అది ఆత్మ వాళ్ళని తీసుకుంటా మోసపుచ్చు ఆత్మ గ్రహించగల నువ్వు నిజంగా సేవా జీవితంలో ఉంటే వాటిని గ్రహించాలా అటువంటి వివేచన కలిగిన ఆత్మ నీకు అనుగ్రహించాలి దేవుడు నువ్వు దాని కోరిత ప్రయాసపడాలా ఇది ప్రభువు వల్ల కలిగిన ప్రవచనమా లేక దృష్టి నుంచి కలుగుతున్న మోసకరమైన ప్రవచనమా ఫాల్స్ ప్రాఫెట్స్ అని ఉంది అబద్ధ ప్రవక్తల గురించి అని వాక్యం కాబట్టి అబద్ధం ప్రవచిస్తున్నాడు ఆ రీతిగా వాళ్ళు మోసపోలాగిన ఆహాబు మోసపోలాగిన వాళ్ళందరూ ప్రవచిస్తే అప్పటికి ఆహాబుకి అనుమానం వస్తుంది మీరు గమనించండి ఎప్పుడన్నా వాక్యం గరించినప్పుడు రాజగ్రంథాలు పోయి మీరు పోయి ధరించండి ఆహాబు అనుమానం వస్తుంది అంటే ఎక్కడో అంత దేవుని భక్తి ఉంది నీ నాలుగు మంది ప్రవచిస్తుంటే నువ్వు పో వాడిని ఇప కొమ్ములతో చంపుతావు నువ్వు పో అని వాడిని రెచ్చగొడతా ఉంటాడు రాజు తక్కిన వాళ్ళందరూ సేమ్ ప్రవచిస్తావు అంటే వాడికి అప్పటికి అనుమానం వస్తుంది అప్పుడు పక్కన యహోషపాత్ ఉంటాడు దక్షిణ రాజు అయినా ఈయన నార్దన్ రాజు ఆహా ఇంకా ఎవరైనా ప్రవర్తన మీ దేశంలో వీళ్ళు కాకుండా ఈ నాలుగు మంది కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఓరుంట మీకై అంటాడు ఉండడు కానీ వాడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగా ప్రవతిస్తాడు నాలుగు వందల మంది నాకు అనుగుణంగా ప్రవచిస్తున్నారు ఒక్కడే ఉండడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు ఈరోజు అదే జరుగుతుంది నేను గొప్పగా చెప్పుకోవట్లేదు నేను మీకయ్య ఈ లోకంలో ఆ నాలుగు మంది లాగున్నానని చెప్తలేదు వాళ్ళ గురించి నేరం ముప్తలేను ఇది టోటలీ డిఫరెంట్ ఎందుకు టోటలీ డిఫరెంట్ అంటే యుగ సమాప్తిలో ఆ రీతిగా మతపరమైన జీవితం క్షీణించినదని దేవుడు మంత్రం మాట్లాడే చాలా సమాచారం నుంచి వాక్యాలు కాబట్టి మనం చెప్పే బోధ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ బోధకి అందుకు వాళ్ళకి మన వాక్యం నచ్చదు మికాన్ కొడతాడు సిత్కియా చెంపకేష్ కొడతాడు అప్పుడు ఇంకట్టాడు ఇస్సల్లు కాపరలేని గొర్రెల పర్వతముల మీద చెదిరిపోతున్నాడు అంటాడు ఆయన ప్రవచనం పంట స్టార్ట్ చేస్తాడు అంటే కాపరి ఉండడు రాజు ఉండడు రాజు లేకపోవడం వల్ల అందరు చెదిరిపోతారు ఎక్కడ మన పరిగెత్తిపోతారు అని ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే ఆ ను నువ్వు చలిపోతున్నావు నువ్వు అని ప్రవర్తిస్తున్నాడు అప్పుడు సితికే చలకపోసం మేము నాలుగు మంది ఒకటే రీతిగా ప్రవర్తిస్తే నీకొక్కడికి సెపరేట్ ఎక్కడొస్తుంది ప్రవచనం వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేమే కరెక్ట్ నువ్వు ఒక్కరికి కదా డెమోక్రసీలో మెజారిటీ కరెక్ట్ కదా వన్ పర్సెంట్ రాంగ్ కానీ వన్ పర్సెంట్ కరెక్ట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాంగ్ అయితే ఇప్పుడు ప్రపంచం అంతా జరుగుతుంది ఎలక్షన్స్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాడు ఫైవ్ తర్వాత వీళ్ళందరూ రిలేదు నేను అనవసరంగా ఎందుకు ఎన్నుకున్నాను రావాలనిపి బాధపడుతున్నారు బాధపడతలేరా ప్రపంచం మన దేశమే చూడండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి బాధపడతారు ప్రజలు ఎందుకన్నా ఎన్నుకున్నాం రా మేము మిస్టేక్ చేసి ఇంట్లో ఓటేసామంటాను పేపర్లలో చూడండి కానీ టీవీల ఇంటర్వ్యూస్ తప్పు పని చేసినాం ఆయన మీద నమ్మకం పెట్టి ఎన్నుకున్నాం ఇప్పుడు మాకు చాలా కష్టమైంది మేము తప్పు పని చేసినాం అంటే రిగ్రెట్ అయ్యి నైన్టీన్ టూ లో మళ్ళా సేమ్ తప్పు పని చేస్తారు ఇంకొకటి ఎన్నుకుంటారు ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము తప్పు పని చేసినాం అని ఎందుకంటే మెజారిటీ కరెక్ట్ అనుకుంటుంది సెక్యులర్ సిస్టమ్ కానీ దేవుని దృష్టిలో ఒక్కడే కరెక్ట్ ఆయన ఒక్కడే కరెక్ట్ ఆయన ఆయనని ఆయనను వెబడించేవాడే కరెక్ట్ హృదయానుసారంగా పూర్ణ హృదయం ఆయన వెంబడించేవాడే కరెక్ట్ అందుకే ఆయన ద్వారానే మాట్లాడతాడు వారి ద్వారానే మాట్లాడతాడు వాళ్ళతోనే మాట్లాడతాడు నాతోనే మాట్లాడతాడు నేను చెప్తలేను స్పెషల్గా కానీ మిక్కయ్య ఒక్కరితోనే మాట్లాడండి నాలుగు వందలతో మాట్లాడే దేవుడు ఆ నాలుగు మీదకి ఆమోదించాడు పర్మిషన్ ఇచ్చాడు సైతానికి అంటే సైతానికి పర్మిషన్ ఇస్తేనే కానీ వాడు మన జీవితంలోకి రాలేడు అని అక్కడ మరోసారి రుజువుపరచబడుతుంది దేవుని వారికి ఆయన పర్మిట్ చేస్తాడు యోగ జీవితంలో కూడా పో నీకు అధికారం ఇచ్చిన పో అంటాడు తన ప్రాణము తప్ప సమస్తం వాటి మీద నీకు అధికారం ఇచ్చినట్టడు ఆయన అధికారం ఇస్తాడు పాత నిబంధన కాలమే కాదు కృతజ్ఞక కాలం కూడా నేను చూపిస్తాను ఎన్నిసార్లు అనవయ్య సభ్యుల జీవితంలో జరగలేదా పర్మిషన్ ఇచ్చిండు దాని తర్వాత తెసలోనికి రాష్ట్ర ప్రత్యక్షన్నిసార్లు ప్రపంచం అంతటి మీదకి క్రైస్తల మీదకి మోసపుచ్చు ఆత్మను పంపిస్తాడు ఎందుకంటే వాళ్ళు క్రిటీకరించారు సత్యాన్ని కాబట్టి ఎవడైతే ఈ సత్యాన్ని తృణీకరిస్తాడో మోసపుచ్చు ఆత్మ వాళ్ళకి దేవుడు పంపిస్తుండో మరి మోసపుచ్చు ఆత్మ ఉంటే వీటిని తృణీకరిస్తుంటాడు కదా ఎంత బయలుపరచబడ్డా కానీ సత్యాన్ని వాళ్ళు త్రుణీకరిస్తూ ఉంటారులాడికని ఆశ్రయించండి తన భార్యను కాపాడండి ప్రభావ కొంచెం ఆరోగ్యంతో చేయండి తన మళ్ళీ అప్పులు తెచ్చండి తన తమ్ముని మ్యారేజ్ సెటిల్ చేయండి డబ్బులు సేవపడండి ప్రచని సాస్కల్ పెట్టుకోమని ఏ సీకరిస్తున్నాయి కాబట్టి పోయిన వారం నుంచి ఈ మొదటి గుంపు సిగ్గుపరచబడిన గుంపు గురించే మనం దీర్ఘంగా ధ్యానించడం అంత అవసరమా ధీర్గా ధ్యానించడం అంత అవసరమా ధీర్గా ధ్యానించడం దీరిగా ధ్యానిస్తే ఆ గుంపులో మనం పడం నేను అట్లా అనుకుంటున్నాను అందుకే అంతసేపు రిలీజ్ ఇవ్వలేదు దేవుడు మనకి వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోతున్నా కానీ రిలీజ్ కాలేదు ఇంకా అప్పటికి ఇంకా చాలా ఉన్నాయి వాక్యాలు నాలుగైదు పేజీలు ఉన్నాయి ఈ నాలుగైదు పేజీలు ఎప్పుడు కంప్లీట్ కావాలా అంటే పర్ఫెక్ట్ రిలీజ్ ఇవ్వలేదు ఇంకా ఆయన ఇది ఎంత త్వరగా ముగించుకుంటే ఐదవ పూరకు వెళ్ళిపోవాలనేసి నేనున్నీ ఇవన్నీ అయిపోతే ఇంకా వేరే వేరే వాక్యాలు బయల్పరుస్తున్నది వేరే ప్రొఫెషన్ బయల్పరుస్తుంది వాటిలో అవి నేర్చుకోవాలని ఆసక్తి కానీ ఆయన మెలగనే నడిపించేవాడు మీ ప్లాన్ ప్రకారంగా కాదు అయిన ప్లాన్ ప్రకారంగా మన సేవ జీవితం కొనసాగాల కాబట్టి చూడండి ఏషియా గ్రంథము యావ అధ్యాయం ఏషియా గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై ఇరవై ఇరవై మూడో వచ్చినాం ఇరవై నాలుగు ఇరవై మూడు ఎందుకంటే ఈ గుంపులు మనకి క్లియర్గా అర్థం కావాలా ఆ క్లియర్ అర్థం కావడం కొరకే మనం ప్రయాసపడుతున్నాం ఇక్కడ కొంతమంది ఇవి ఏం అర్థం కావట్లేదు ఇంతగా ధ్యానిస్తున్నాం కానీ మాకు ఏం తలకి ఎక్కలేవు ఎక్కవు కరెక్ట్ ఎందుకంటే ఫస్ట్ టైం వినవాడికి ఎప్పటికీ ఎక్కవు ఫస్ట్ టైం ఏది చాలా సంవత్సరాల నుంచి దేవుని వాక్యంలో ఉంటూ ప్రవచనాలను ధ్యానించే వాళ్ళకే సరిగా అర్థం కావట్లేదు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావట్లేవు ఎందుకు అర్థం కావట్లేవు అంటే ఆ మోళ్లు ఎప్పుడు లేరు వాళ్ళు అటువంటి బోధలు ఎప్పుడు లేరు అటువంటి బోధ వాళ్ళ సంఘంలో చెప్పబడలేదు టీవీ ప్రోగ్రామ్స్ అంతా మీకు ఎక్కడ ఉండవు కాబట్టి ఖచ్చితంగా అవి మీకు మీ కరెక్ట్ గా అర్థం కావు అవి కానీ గ్రాజ్యువల్ గా అవి వినే కొద్దీ అవి ఆ మోళ్లు మనం వస్తాం ఎందుకంటే ఆయన బట్టిని బయలుపరుస్తూ ఉంటాడు యొక్క హృదయ ఆసక్తిని బట్టి ఆయన మీకు వాటిని బయలుపరుస్తూ చిన్న గోర్రె పిల్లలు అలాగే నడిపిస్తారు మనం మనమే పరిగెత్తడానికి వీలెదు చిన్న గోర్రె పిల్లలు నేను వేసేయ్యా మెల్లగానే నడిపించట పాడుతా ఉన్నా కదా సంగలంలో కాబట్టి మన నడిపించక ముందే నువ్వు పరిగెత్తిపోతే ఎప్పుడు అర్థం కావాలి ఇవన్నీ అర్థం కావు కాబట్టి ముప్పై ఇరవై మూడవ వచ్చనం అధ్యాయము ఇరవై మూడవ ఇప్పుడు మీకు అర్థమవుతాయి ఎవరు సిగ్గుపరచబడుతున్నారు ఎవరు అవమానం నందుతున్నారు చూడండి ఇరవై మూడవ వచనం ఒక్క నిమిషం రే చంద్రుడు వెలవెల బోవును సూర్యుడు సూర్యుని ముఖము మారును అంతేట కదా తెలుగు నాట్లుంది కదా ఒకసారి ఇంగ్లీష్ చూడండి ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అధ్యాయము ఇరవై వచనం చంద్రుడు వెలవెల సూర్యుని ముఖము మీ దగ్గర ఉందా ఇంగ్లీష్ వర్షన్ నా దగ్గర ఉంది ఇంగ్లీష్ లో అదే మీ సోదరాన్ని నా దగ్గర ఉంది ఇక్కడ ఇంగ్లీష్ లో నేను దెన్ ద మూన్ షెల్ బి కన్ఫౌండెడ్ అంటే మూను అవమానం పడతాడు అవమానం ఇక్కడ చంద్రుడు అవమానం నందు అనుంది ఇంద జర్మయా గ్రంథంలో మట్టుకు అక్కడ లేదు అట్లా కదా ఇక్కడ ఏముంది అంటే దెన్ ద మోన్షాలిటీ కన్ఫౌండెడ్ అంటే చంద్రుడు అవమానం నందును అనుంది తర్వాత అండ్ ద సన్ అసేమ్ కాబట్టి సిగ్గు సిగ్గుపరచబడే ఎవరు ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా ద సన్ అసేమ్ద్ అనుంది కాబట్టి సూర్యుడు సిగ్గుపరచబడతాడు చంద్రుడు అవమాన కాబట్టి ఆ రీతిగా జాగ్రత్తగా మనం ధ్యానించాలి వాక్యాన్ని ఇర్మియా గ్రంథాన్ని ఈ యొక్క ఈ యొక్క వాక్యంతో పోల్చుకోకపోతే ఆ రెండు గుంపులు ఎవరు ఎప్పటికీ అర్థం కావు లైఫ్లో ఎట్టి పర్సన్ అర్థం కావు మెకానికల్గా చదివి చలిపోయినాం చదివంటే చదివినాం ఏం నేర్చుకున్నామంటే నేర్చుకో నేర్చుకో అప్పుడు అందులోని ఆ యొక్క మీనింగ్ నీకు అర్థం కాకపోతే నీ విశ్వాసం బలపడదు మెకానికల్గా చదువుకుంటా రొబోటిక్ గా చదువుకుంటా పోతున్నాం అంతే కాబట్టి ఆ మీనింగ్ నీకు అర్థం కాకపోతే నీలో ఆ మనస్సు వికసించదు అంటే అండర్స్టాండింగ్ జరగదు అండర్స్టాండింగ్ అవగాహన జరగకపోతే విశ్వాసం బలపరచబడదు విశ్వాసం బలపరచకపోతే విశ్వాసం లేకుండా ఎవడానికి ఇష్టడుగా ఉండాలని వాక్యం ఆయనకి నువ్వు ఇష్టంగా ఉండాలంటే నీలో విశ్వాసం రావాలి ఎట్లా విశ్వాసం విరుటనే ఏం పింట వస్తుంది గుత్తగా వాక్యం మీరు రాదు అది నీ హృదయంలో మొలకెత్తాలి విశ్వాసం విత్తనంలాగా నాటపడి అది మొలకెత్తి పెద్ద చెట్టు కావాల అది విశ్వాసంలో అంచలంచలు ఎదగడం అంటే అర్థం అది కాబట్టి ఏ వాక్యం ధ్యానించినా దానిలోని కరెక్ట్ మీనింగ్ నువ్వు వెతుక్కోవాల నువ్వు ప్రయత్సపడాలా చెప్పవాడు కరెక్ట్ ఆ అనేది కాదు నీ హృదయంలో అది ఏ అర్థమవుతుంది ప్రవ్వా నా హృదయమైన నువ్వే నీవు ఉండగదా నా హృదయమైన సింహాస్థానంగా నువ్వు కూర్చున్నావు నా హృదయమైన బలిపీఠం దగ్గర కలుసుకున్నావు ఇవి నాకు కరెక్ట్ అర్థం కావాలా ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేస్తే చూపించడా తప్పకుండా చూపిస్తాడు అట్లా ప్రార్థన లేవు కదా ఇది అర్థం కావాలంటే కామెంటరీ తీసుకుంటాము లేకుంటే జేమ్ నంబర్ తీసుకుంటాము లేకుంటే ఇంకో ఇంటర్నెట్లో పోయి పెట్టుకుంటాము అక్కడ రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి అవన్నీ నేర్చుకుంటాము ఇది ఒక రీతి ఉంటాయి అది ఒక అన్ని బాగుంటాయి కానీ వాళ్ళకి బయలుపరిచిందేమో ఆ రీతిగా మళ్ళీ నీకే రీతిగా బయలుపరచబడి నువ్వు అక్కడ జస్టిఫై చేసుకుంటున్నావు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అండి నేను చేసుకోలే అనేసి వాళ్ళు చెప్పింది తప్పకుండా అట్టలేదు ఆయన ఖచ్చితంగా నాతో మాట్లాడతాడు వాళ్ళతో మాట్లాడేదే నా తన మాట్లాడాడు నేను ఆ స్టాండింగ్ తీసుకుంటా ఆ పొజిషన్ తీసుకుంటా వాక్యం నేర్చుకున్నప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడతాడు దేవుడు ఖచ్చితంగా నేను తునికరిస్తా నేను వాళ్ళని కానీ వాళ్ళతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు నాతో ఎట్లా మాట్లాడతాడు నేను ప్రయత్నం చేస్తే నాకు ఇదిగా చూపిస్తున్నాడు దేవుడు ఇదే సిస్టమ్ నేను లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే సిస్టమ్ పాటిస్తా ఎందుకంటే స్త్రీ సిగ్గుపరచబడుతుంది అవమానపరచబడుతుంది అన్నప్పుడు ఏ రీతి అర్థం తీసుకుంటామంటే క్రైస్తవ సంఘము సిగ్గుపరచబడుతుంది అవమానపరచబడుతుంది క్రైస్తవ సంఘం అంతా రీతి ఉంటుందా అంటే సిగ్గుపరచబడ్డాక అవమానపరచబడుతుందా లేక అవమానపరచబడ్డాక సిగ్గుపరచబడుతుందా అది ఆ సీక్వెన్స్ సారిగా అర్థం కావట్లేదు యశగ్రంథం ఇష్టపడదు కానీ అది కరెక్ట్గా అర్థం కావట్లేదు తర్వాత యశగ గ్రంథంలో మనం చూసినాము మూను గురించి తర్వాత సన్ గురించి ఇప్పుడు సైంటిఫిక్ ఆలోచిస్తే చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఏముంది అవమానపరచబడతాడు సూర్యుడు సిగ్గుపరచబడుతుంది అవి ఊహిస్తే అసలు జరుగుతాయా చెప్ప కేవలము అక్కడ కొన్ని బీయింగ్స్ అది క్రీచర్స్ దేవుడు క్రియేషన్ అది అవి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాటి జాబ్స్ అవి చేసుకుంటూనే ఉన్నాయి పర్ఫెక్ట్ గా అవి ఎట్లా సిగ్గుపరచబడతాయి ఎట్లా అవలపరచబడతాయి అంటే వాటికి సంబంధించింది కాదు వాక్యం అని నువ్వు అర్థం చేసుకోవాలా స్త్రీ గురించి చెప్తున్నాడు తన స్త్రీ యొక్క సూర్యుడు అని చెప్తున్నాడు వాక్యం ఇంతకు చూస్తాం మనం తన సూర్యుడు గురించి మాట్లాడుతున్నది అంటే స్త్రీకి సూర్యుడు చంద్రుడు అంటే స్త్రీ దగ్గర సూర్యుడు చంద్రునుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇవి ఖచ్చితంగా క్రైస్తవ సంఘంలో ఉండే ఒక తెగకు సంబంధించిన వాళ్ళు ఒక గుంపుకు సంబంధించిన వాళ్ళు అని మనకు అర్థమవుతుంది ఒకరు సూర్యుని లాగా ఉన్నారు ఒకరు చంద్రుని లాగా ఉన్నారు మరికొందరు నక్షత్రంలో మనం గనిస్తున్నాం కాబట్టి నక్షత్రముల గురించి మనం అటుపై మనం గనించినాం దీర్ఘంగా నక్షత్రములు అన్నప్పుడు ఆ అదొక మతపరమైన క్రైస్తవ గుంపు సదృష్టం ఇది మనకు చూపిస్తాడు దేవుడు ఎన్నిసార్లు నిన్న కూడా నేను ఈ వాక్యాన్ని అందిస్తే నాకు అది లాస్ట్ వీక్ గుంటులు కూడా ఆ విషయం సడన్లీ వెలిగింది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల నడవక నిలవక అపహాసకులు కూర్చున్న చొప్పున కూర్చుండక అని స్టార్ట్ అవుతుంది కీర్తన గ్రంథము మొదట దేవి అంటే దుష్టులు పాపులు అపహాసకులు అనేది మూడు గుంపులు ఇవి కాంగ నాలుగవ గుంపు గురించి కనుక మాట్లాడే చాలా అప్స్క్యూర్ ఉంటుంది నాలుగో గుంపు ఆ వాక్యంలో యహర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించువారు అది నాలుగవ గుంపు దుష్టులు పాపులు అపహాసకులు ఇవి మూడు గుంపులు దుష్టులు పాపులు ఎట్టి పర్సెంట్ లో పర్లకు రాచని పోలేరు కానీ అపహాసకులు అంటే ఎవరు అంటే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవ్వాలి అపహాసం అంటే ఎంజాయ్మెంట్ గ్రూప్ అన్నట్టు ఎంటర్టైన్మెంట్ గ్రూప్ ఇది ఎప్పుడు తమాషా చూసే గ్రూప్ ఇది మన ప్రభుని సిలివేసినప్పుడు తమాషా చూస్తుంది గ్రూప్ సెఫర్ ని కొడుతున్నప్పుడు తమాషా చూసిన గ్రూప్ అప్పోస్థాన్ని రాళ్లతను కొట్టి చంపుతున్నప్పుడు తమాషా చూసిన గ్రూప్ ప్రతి ఒక్కరిని హింసిస్తున్నప్పుడు తమాషా చూసినది గ్రూప్ అది పెద్ద గుంప్ అది అంటే ఆడియన్స్ కాంగ్రిగేషన్ అంటే ఇంకా బాగుంటుంది ఇంకొక కఠినంగా ఉంటుంది అంటే మల్టీట్యూడ్ ఇంగ్లీష్ లో అయితే బైబుల్ అయితే మల్టీట్యూడ్ అంటాం అంటే మల్టీట్యూడ్ అంటే గొప్ప జన సమూహం గొప్ప జన సమూహం ఎప్పుడు తమాషా చూస్తూ ఉంటుంది యాక్సిడెంట్ అనుకోండి ఇద్దరు ముగ్గురే పోతారు యాక్సిడెంట్ దగ్గరికి తక్కిన వాళ్ళందరూ ఏం చేస్తారు ఎంటర్టైన్మెంట్ మైండ్ అన్నట్టు వాళ్ళ అది మూడవ గుంపు ఆ మూడవ గుంపు ఏంటంటే ముందు పోవాలా వద్ద అక్కడ పోవాలన్నా వద్ద వీళ్తా వద్ద వాళ్ళతో పాటు నల్లన వద్ద ఈ చర్చి పోవాలన్నా ఆ చర్చికి పోవాల కొంతసేపు ఈ చర్చికి పోతే కొంతసేపు ఆ చర్చికి పోతే కొంతసేపు ఈ బోధం వింటే కొంతసేపు ఆ బోధం తింటే ఏమి ఏం అర్థం కాకపోతే ఏం కోరొస్తే మొబైల్ అది రిమోట్ కంట్రోల్ తీసుకొని ఛానల్స్ అన్ని స్వైప్ చేస్తూ ఉంటారు కొంతసేపు ఇది కొద్దిసేపు అది కొద్దిసేపు ఇది కొద్దిసేపు ఏం నేర్చుకున్నారంటే ఏం నేర్చుకోరు వాళ్ళకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలా ఏ పాస్టర్ ఎంటర్టైన్మెంట్ చేస్తే అది వాళ్ళకి నచ్చతుంది ఎవరు ఎంటర్టైన్మెంట్ చేస్తే అది వాళ్ళకి నచ్చుతుంది ఏ టీవీ ప్రోగ్రామ్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఆ ఛానల్స్ పెట్టుకొని చూస్తుంటారు వాళ్ళు అది వాళ్ళ గుణగనం కాబట్టి అవమానం నందే గుంపుది ఏది ఎంటర్టైన్మెంట్ గుంపు గొప్ప జన సమూహం ఎందుకంటే వాళ్ళు గొర్రెల్ లాంటి వారు పౌరముల వారు చాపల వారని మనం ఎన్నిసలు సింబాలిక్ వీళ్ళు వాళ్ళకి ఏం తెలియదు ఎంటర్టైన్మెంట్ ఒకటే కావాలంటే ఒక టూ అవర్స్ వర్షిప్ చేసుకోవాలా రెస్ట్ ఆఫ్ ద టైం ఎంటర్టైన్మెంట్ కావాలా చర్చికి చర్చి చెట్టు ఎంటర్టైన్మెంట్ కావాలా ఫెస్టివల్స్ వస్తే ఎంటర్టైన్మెంట్ పార్టీస్ వాళ్ళ గుణగణం అది నిన్న సాయంత్రం దేవుడి విషయం మాట్లాడండి అవకాశం వస్తే క్రైస్తవులు పార్టీస్ చేసుకుంటారు కానీ ప్రపంచంలో తెస్ తెరాష్ట్ర పత్రికలు చూసిన మేము వాక్యం వారు సంతోషాన్ని వ్యసనంగా మార్చుకున్నారంట క్రైస్తవులు తెశోర్ని సంఘం గురించి మాట్లాడతారు అక్కడ సంతోషాన్ని వ్యసనంగా మార్చుకున్నారు అంటే వ్యసనం అంటే తెలుసు మీకు ఒక హ్యాబిట్ ఒక అడిక్షన్ సంతోషాన్ని ఒక అడిక్షన్ గా చేస్తున్నారు త్రిసలోనిక సంఘస్థులు అంటే క్రిస్టియన్స్ వాళ్ళకి ప్రతి క్షణం ఒక అవకాశం దొరికితే చాలా పార్టీ రిజల్ట్స్ వస్తే పార్టీ ఆనివర్సరీ వస్తే పార్టీ ఇయర్స్ వస్తే పార్టీ ఇయర్స్ రోలింగ్ అయితే పార్టీ మంత్స్ రోలింగ్ అవుతుంటే పార్టీ ఒక గుడ్ వస్తే పార్టీ ఒక హాలిడే వస్తే ఒక పార్టీ ఫెస్టివల్ వస్తే పార్టీ సంతోషాన్ని అడిక్షన్ గా మార్చుకున్నారు అక్కడ చెప్తాడు తెసోండిక సంఘము అట్లా పార్టీస్ కి అలవాటు పడింది అందుకు హెచ్చరిస్తారు ఆ సంఘాన్ని అక్కడ పోయి నిన్న సాయంత్రం వివరించు అది మీకు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఇంటర్నెట్ లా మీరు వాక్యం నిన్ను చాలా గంభీరంగా వాక్యం నేను వింటుంటే నాకే నన్నే తిట్టినట్టున్న వాక్యం చెప్పింది నేనే గాని నా నోటి నుంచి నన్నే హెచ్చరించిన వాక్యం ఎప్పుడు సెకండ్ టైం నేను విన్నప్పుడు చెప్తూ నాకు కూడా కొన్నిసార్లు తెలియకపోవచ్చు కానీ సెకండ్ టైం నేను విన్నప్పుడు అది నన్ను ఎంతగా హెచ్చరిస్తుందో ఇంకా జాగ్రత్తగా వార్నింగ్ ఇస్తుంటది నువ్వు చెప్తున్నావు కానీ నువ్వేమైనా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావా నువ్వు కూడా పార్టీస్ చేసుకుంటున్నావా పార్టీస్ అటెండ్ అవుతున్నావా పార్టీ మైండ్ అనేది ఇది పార్టీ మైండ్ కాదు ఎందుకంటే ఇది మహాశ్రమల కాలం ఆరంభమైంది ప్రపంచం క్రైస్తవులు హతసాక్షులు అవుతున్నారు చర్చెస్ మాయమైపోతున్నాయి మిడిల్ ఈస్ట్ మొత్తం స్వీప్ మీకు తెలుసా లేటెస్ట్ న్యూస్ మిడిల్ ఈస్ట్ లో క్రిస్టియన్స్ ని అంతా స్వీప్ చేసి పడేస్తారు వాళ్ళ ట్రేసెస్ కూడా లేకుండా క్లీన్ చేస్తున్నారు పాస్టర్స్ చెప్తున్నారు ండేస్ వస్తున్నా సండే వచ్చిన ఫ్యామిలీ సండే కనిపిస్తుంది క్లీన్అప్ అయిపోతుంది కంప్లీట్ మిడ్లీస్ క్లీన్అప్ అవుతుంది దాని తర్వాత ఎంటైర్ యునైటెడ్ కింగ్డమ్ మొత్తం ముస్లిం మినిస్టర్స్ ప్రతి దశలో టాప్ మినిస్టర్స్ ముస్లింస్ దాన్ని ఆల్రెడీ క్యాప్చర్ చేసుకున్నారు సరే ఎందుకు దేవుడు పర్మిట్ చేసాడు వాళ్ళ ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతాను వాళ్ళ గురించి ఎక్కువ ప్రేయర్ చేస్తాను ముస్లింస్ గురించి ఒక గుంపుకి దేవుడు పర్మిషన్ ఇచ్చిండు అంతే వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు దాన్ని ఎందుకు క్యాప్చర్ చేసుకుంటారంటే ను పార్టీ కైండ్ అయిపోయినావు కాబట్టి నువ్వు హ్యాపీనెస్ ని ఒక వ్యసనంగా మార్చుకున్నావు కాబట్టి ప్రపంచం అంతటా నీకు బుద్ధి చెప్పడానికి వరకు ఒకరిని లేపుతున్నాడు అది అర్థం కాక వాళ్ళ గురించి వ్యతిరేకంగా నువ్వు ప్రార్థన చేసుకునే ఉపాసలు ఉంటున్నావు నీకు అర్థం కావట్లేదు ఆ ప్రవచనం ఎందుకంటే నీకు ఆ రీతిగా ఎవరు చెప్పలేదు సంఘాలలో పాస్టర్స్ ఆ రీతిగా అర్థం చేసుకోలేదు వాళ్ళని నేను తప్పు లెక్క పెడతలేదు వాడికి వాళ్ళ పెద్దలు వాళ్ళ కాలేజెస్లో థియాలజికల్ కాలేజెల్లో వాళ్ళు అవన్నీ అవి నేర్పలేదు వాళ్ళకి అవి నేర్పనంత మాత్రం ఇది అబద్ధం కాదు కదా ఇవి నెరవేరాల్సిన క్రం ఇది నెరవేరే టైంకి వాడు నేర్చుకోలేదు అవి నెరవేరుతుంటే వాడికి అర్థం కాట్లేదు నాకు ఎందుకు ప్రభు ఈ శ్రమ అని ఏడుస్తా ఉన్నా ప్రపంచమొదట ఆపద నీకు తెలియదు ఆపద వస్తున్నట్లు అది వచ్చి నాకు ఎట్లా తప్పించుకుంటావు ఒకవేళ వస్తుందని తెలిస్తే ముందు జాగ్రత్త తుఫాన్ నివేదిక వస్తుందంటే నిలబడతావా తెలిసినాక నిలబడవు తెలియాక దాని ముందు ఎందుకంటే ఎవరు చెప్తలేడు ఈ తుఫాను గురించి ఈ ఆపదల గురించి ఎవరు ప్రకటిస్తున్నారు మురళ తీర్పుకు సంబంధించినంత అదే ఫోర్త్ ట్రంపెట్ అనేది ఫైనల్ వార్నింగ్ ఫిఫ్త్ ట్రంపెట్ నుంచి తీర్పు ఆరంభం తీర్పు చూడండి ఇక్కడ కేతురు రాష్ట్ర తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాలము వచ్చేసింది ఆల్రెడీ దేవుని ఇల్లు ఎక్కడుంది క్రైస్త సేవుని ఇంటి వద్ద ఆరంభమ కాలము వచ్చేసింది వచ్చింది ఆల్రెడీ వస్తుంది అంటే భవిష్యత్తులో మనం టైం పాస్ కానీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి స్టార్ట్ అయ్యింది ప్రపంచం అంతటా మనుషులు హతసాక్షులు కావడము లక్షలాది ఎమిగ్రెంట్స్ ఆ సిరియా ఆ ప్రాంతం నుంచి ఎమిగ్రెంట్స్ అంతా ఎవరో మీకు తెలుసా ముస్లిం కాదు వాళ్ళు ముస్లిం నేమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళంతా క్రిస్టియన్స్ వాళ్ళందరినీ భయంకరంగా చంపుతున్నారు దేశం దాటి వెళ్ళిపోతుంటే ఎక్కడ పడతా కూడా వాళ్ళని చంపేస్తున్నారు షూట్ చేసి అంత భయంకరంగా ఉంది ఇది ఎప్పుడు అర్థం కాదు ఇది క్రైసస్ రంగానికి ఎవరు చెప్పేటో ఒకటి అర్థం కాదు అందుకే మనం కఠినంగా చెప్తే మనల్ని స్వీకరించాలి అందుకే ప్రేమతోనే సహవాసం చేయాలి మనము ఫ్రెండ్షిప్ ఉండాలి మనకి నెట్వర్కింగ్ అవసరము వాళ్ళు ఏదో ఒక రోజు మనల్ని పిలుస్తారు పిలిచినప్పుడు మనం ఇవన్నీ హెచ్చరించాలా ఎందుకంటే మన మన ఫోకస్ అంతా అపహాసకుల గుంపు మీద మల్టిట్యూడ్ మీద మన ఫోకస్ పాస్టర్స్ వినర్ ఎల్డర్స్ వినర్ ఎట్టి పర్స్లో వినర్ ఈ వాక్యం అది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ సీల్డ్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కాబట్టి వినేది వాట్ గొప్ప జనం కాంగ్రిగేషన్ మనం ఫోకస్ అంతా కాంగ్రే మన సేవ జీవితం దానివరకు అనుగ్రహించబడేది కాబట్టి మనం అది ఎట్టి కాంప్రమైజ్ కావద్దు అందుకే మనం అందరితో అందరితో జాగ్రత్తగా ఉండాలని చెయ్యి నిన్న సాయంత్రం మాట్లాడే దేవుడు మీరు ఖచ్చితంగా వినండి రేపు మార్నింగ్ అది అప్లోడ్ చేస్తున్నాను వాక్యం మీరు సాయంత్రం చేస్తే ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేదు అందుకే అప్లోడ్ కాలేదు అందులో మనము ఇతరులతో ఎట్లా జీవించాలా అని ఉంది వాక్యాలన్నీ కృత నిబంధనలో పౌరులు జ్ఞాపకం చేసినవన్నీ మనం ఎట్లా జీవించాలా మనం మన భారాన్ని మనం ఎట్లా మోయాలని ఉంది అక్కడ వాక్యం మనం సాధారణంగా ఇతరుల మీద మన భారాన్ని మోపుతా ఉంటాం కానీ బైబుల్ చెప్తుంది ఎవడి భారం వాడే మోస్తా అని చాలా క్లియర్గా ఉంది వాక్యం నీ భారం మోసుకోకపోతే ఇతరుల భారం గురించి నీకు ఎట్ట నువ్వు కష్టాన్ని అనుభవించకపోతే ఇతరుల కష్టాలని ఎట్ట ఇప్పుడు నీకు లంగ్ ప్రాబ్లం ఉండే ఆయనకి లంగ్ ప్రాబ్లం ఉంది వన్ మంత్ ఐసీ నుంచి బయటకు వచ్చినవి ఇప్పుడు వాళ్ళ భార్యకి లంగ్ ప్రాబ్లం ఉంది ఆమె బాధ నీకు తప్ప నాకు అర్థం కాదు ఆమె బాధ నీకు తప్ప ఇక్కడ ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ఎవరికి అనుభవం లేదు ఆ వేదన మీ ఇద్దరికే ఉంది కాబట్టి మీకున్న భారం మాకు లేదు కాబట్టి మీరు ప్రార్థన చేస్తే ఆమె ఖచ్చితంగా శ్వాస వస్తుంది అంటే నేను మీ తప్పు చెప్తాను నేను ఏం చెప్తానంటే ఎప్పుడు మీరు తప్పుగా తీసుకోకండి మీ గురించి మిమ్మల్ని తిడుతున్నానని చెప్పూ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆ ఎక్స్పీరియన్స్ తో మీరు మీకు తెలిసిన బాధ కాబట్టి మీరు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు గురించి మనం పోవాలా ఒక మైల్వన రమ్మంటే రెండు మైల్స్ పోవాలని ఉందా లేదా వాక్యం రబే చెప్తాడు నిన్ను ఎవడన్నా కొంచెం దూరం రమ్మంటే నువ్వు మరి కొంచెం దూరం పోవాలంట వాటితో పాటు అంటే అంత వాలంటీరింగ్ ఉండాలండి స్పిరి నువ్వు డిసైడ్ చేసుకోవాలి హెల్ప్ చేయాలన్నప్పుడు ఇక్కడ వరకు రా బ్రదర్ అంటే లేదు ఇంటి వరకు వస్తారా అని చెప్పాలా అది మన స్పిరిట్ అర్థమవుతుంది బ్రదర్ అటువంటి సేవా జీవితంలో మనం ఉండాలి అంటే ప్రభుత్వ చెప్పిండి అట్లా చేయమని అట్లా చేస్తేనే అద్భుతాలు తెలుగుతాయి లేకపోతే నువ్వు కూడా మెకానికల్ గానే ఉంటావు సేవ జీవితం ఇంకే మనం సేవ జీవితంలో ఉన్న వాళ్ళం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రీతిగానే దీన్ని అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ రెండు గుంపుల గురించి మనం ఇంకా ఇక్కడ విశదీకరించి చూస్తున్నాము ద మూన్ షెల్ బీ కన్ఫౌండెడ్ అండ్ ద సన్ అషేప్డ్ వె లాడ్ ఆఫ్ హోర్ రైన్ ఇన్ మౌంట్ జాయన్ అంటే సియోను పర్వతం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు తర్వాత ఎరుసలం గురించి మాట్లాడుతున్నాడు అండ్ బిఫోర్ హీస్ ఏన్షియన్ గ్లోరియస్లీ ఇది చాలా బాగుంది వాక్యం మూన్ షాల్ బి కన్ఫౌండెడ్ సన్ షెల్ బి అషల్ రెయిన్ ఇన్ మౌంట్ జాయన్ సియోను పర్వతం మీద అతను రాజ్యపాలన చేయబోతున్నాడు సియోను పర్వతం మీద ఇంకొక గుంపు ఉంటుంది మనం వినసలు చేసిన దేవుని వాక్యం అది లక్ష మంది సాధు సంబంధించిన పోతుంది వాళ్ళు ఎప్పుడు సియోను పర్వతం మీద ప్రభుత్వ పాటు నివసిస్తూ ఉంటారు ఈ లోకంలో ఉన్నా గాని శరీరంలో వాళ్ళు వాళ్ళ ఆత్మలు ఎప్పుడు ప్రభుత్వ పాటు అక్కడ నివసిస్తా ఉంటాయి ఆయన ఎక్కడ పోతే గొడపిల్లి ఎక్కడ పోతే వారు అక్కడ వెలింది వాక్యం కాబట్టి మన స్పిరిట్ ఆయనతో పాటు అక్కడ నివసిస్తుండాలనేది చెప్పబడింది యూధ గ్రంథం యూధ పత్రిక చూడండి ఒకసారి యూధ పత్రికలో ఈ గుంపుల గురించి మరీ విశదీకరించిన దేవుడు వీళ్ళు ఎట్లా ఉంటారు యూధ రాసిన పత్రిక ఒకటే పత్రిక ఒకటే అధ్యాయం కాబట్టి పదకొండవ వచనంలో మనం పరివరం ఆపిన వాక్యం పదకొండవ వచనంలో ఈ మొదటి రెండు గుంపులు అంటే సర్పములు తేళ్లి ఈ రెండు గుంపుల గురించి చాలా డీటెయిల్ గా చెప్పండి పదకొండవ అధ్యయంలో అయ్యో వారికి శ్రమ అని స్టార్ట్ అయ్యి వాక్యం ఏమిటింది వారు వారు కయ్యులు నడిచిన మార్గం నడిచిరి బహుమానము పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రవలో పరిగెత్తిరి కోరహు చేపట్టినట్టు తిరస్కరము చేసి నశించిరి కాబట్టి వీళ్ళందరు నశిస్తారు కాబట్టి ఈ చంద్రుడు మరియు నక్షత్రములు ఖితంగా నశిస్తాయి అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుండు కానీ సూర్యు సారీ సూర్యుడు నక్షత్రములు చంద్రుడి గురించి మనం స్పెషల్ గా మాట్లాడుతుంది చంద్రుడిని దేవుడు ఖచ్చితంగా శమల తీసుకొస్తానని చెప్తున్నాడు కాబట్టి పదమూడవ వర్షం పద పన్నెండవ వర్షండి వాళ్ళ గురించి ఎంత అంటే మనకు పోయేవారు చూడలే వాక్యము పన్నెండు పదమూడు వీరు నిర్భయముగా మీతో సుఖ భోజనము చేయొచ్చు ఇది మీరు అర్థం చేసుకోవాలా ఈ గుంపుల గురించి సర్పములు తేళ్లు ఎట్లా ఉంటాయి అంటే నిర్భయముతో ధీమాతో ధీమాగుంట వాళ్ళు ఏం చేస్తారట నిర్భయముగా మీతో సుభోజనము చేయించు మీతో అన్నప్పుడు గొప్ప పాటు కలిసి అని అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ రెండు గుంపులు అంటే అపహాసకులతో కూర్చొని దుష్టులు పాపులు అపహాసకులు ఈ మూడు కలిసిపోతుంటాయి ఎక్కడ చూసినా ఈ మూడు కలిసి ఉంటాయి దివరాత్రులు ధనించేవారు ఎప్పుడు బయట ఉంటారు ఈ మూడు గుంపులతో ఉండనే ఉంటారు వాళ్ళు ఈ మూడు గుంపులలో ఉన్నవా లేక ఆ నాలుగో గుంపులో ఉన్నవా అని తీర్మనించుకున్నది క్రైస్తవ జీవితం ఎన్ టైమ్స్ వచ్చినాక ఆ మూడు గుంపులలో ఉంటే మటు నీకు తప్పక శ్రమ ఎదుర్కోక ఎదుర్కోవాల్సి వస్తుంది మొదటి గుంపులో రెండు గుంపులలో ఉంటే మటు నువ్వు శాశ్వతంగా అరకాకపోతావు మూడో గుంపులో ఉంటే మహాశ్రమలలో హతసాక్షి వాళ్తావు నాలుగవ గుంపులో ఉంటే ఆయన చెంగున ముడివేబడి కాపాడబడతా ఉంటాయి శ్రమల కాలంలో కాబట్టి అది తీర్మానానికి సంబంధించింది నువ్వు తీర్మానించుకొని నేను ఏ గుంపులోనూ నాకు చూపించి దినం ఇంతకాలం నేను ఏ గుంపులోనో నాకు చూపించు ప్రవ్వా నేను తీర్మానించుకోని నేను మటుకు దివారాత్రంలో నీ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యనించే గుంపులో ఉండాలా ఆ నాలుగవ గుంపు ఎప్పుడు ఈ మూడింత ఉండదు కాబట్టి మూడు గుంపులు లోపాలే ఉన్నాయో ప్రభు ఎన్నిసార్లు మనం చూపించాం తమ్మును తాము నిర్భయముగా పోషించుకోనచ్చు చూడండి మనల్ని పోషించేవాడు మన ప్రభు కానీ వీళ్ళు ఎట్లా తెలుసా వాళ్ళంతటా వాళ్ళే ఇండిపెండెంట్ గా పోషించుకుంటున్నారు తమ్మును తాము పోషించుకుంటున్నారు అర్థమవుతుందా మనల్ని పోషించేవాడు మన ప్రభు కానీ వీళ్ళు అంటే సర్పములు తేళ్ల గుణగణం ఎట్లుంటది అంటే మేమే మా టాలెంట్స్ వాడుకొని మేము సంపాదించుకుంటున్నాం అనుకుంటారు వీళ్ళు ఇక్కడ ఇప్పుడు చూడండి దాని మీ ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉన్నారు దొంగమెట్లు అంటే ఏం చెప్పండి ఎవరైనా చెప్పగలరా మీ ప్రేమ విందులో దొంగమెట్లుగా ఉన్నారంటే ఈ గుంపులు ఈ రెండు గుంపులు మొదటి మొదటి రెండు గుంపులు టూ థర్డ్స్ అంటాం కదా వాటిని దొంగ మెట్లు అంటే ఏం చెప్పండి ఇంగ్లీష్ చూస్తే అర్థమైపోతుంది ఇంగ్లీష్ వాక్యం పన్నెండో కదా పన్నెండో వచ్చాం పదమూడా పన్నెండో వచ్చాం అసలు ఇంగ్లీష్ టోటలీ డిఫరెంట్గా ఉంది కంప్లీట్ గా డిఫరెంట్గా ఉంది మీ మూడు ఈ ముగ్గురు గురించి మాట్లాడి కదా కైను బిలాము దాని తర్వాత కొరహు ఈ ముగ్గురు గురించి మాట్లాడిన వీళ్ళు భక్తిహీనులు వీళ్ళు దేవునికి విరుద్ధంగా జీవించారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన బోధ కృత వచ్చింది అంటే కృత కాలంలో కూడా వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళ ఆత్మ మనుషుల్లో ఉన్నది అని చెప్తున్నాడు కైన్ లాగా ఉన్న ఈ రోజు బిలాం లాగున్న మనుషులు అంటే బిలాం ప్రవక్త ప్రవచించేవాడు కదా అటువంటి ప్రవక్తలు ఈ రోజు ఉన్నారు కయ్యను వంటి కయ్యూను ఆరాధించాడు బలిపీఠ మీద కూరగాయలు పండ్లు అవన్నీ అర్పించాడు దేవుడికి దాన్ని బాగా అలంకరించడం వాక్యం బలిపీఠాన్ని డెకరేట్ చేసి దాని మీద బలి అర్పించడు హే బడు శ్రేష్టమైన అర్పించండు అది మనం చూస్తాం కంపారిజన్స్ కాబట్టి అంటే కయ్యల్లో కూడా భక్తి ఉన్నది విలాం కూడా ప్రవక్తనే భక్తి ఉన్నది దాని తర్వాత కౌరహకుమారులు కూడా కొర కొరహకుమారులు మోషన్ ఎదిరిస్తారు కదా అంటే నువ్వే చేస్తావా సేవ మేము కూడా చేస్తాం అని ఎదిరించిన వాళ్ళంటే వాళ్ళు కూడా భక్తి ఉంది కదా కానీ ఎటువంటి భక్తి విల ఈ ముగ్గురులో ఉంది దైవికమైన భక్తి కానే కాదు వారి పెదములు నన్ను శృతిస్తున్నాయి గానీ వారి హృదయంలో నాకు బహు దూరంగా ఉన్నాయంట ఈ రోజు క్రైస్తవ జీవితంలో అట్లా ఏదో ఆచారబద్ధంగా పాటలు పాడుతున్నాం ప్రార్థనలు వర్షిపులు ఉపాసనలు ఉన్నాయి గానీ హృదయం వరకు ప్రభుకి చాలా దూరంగా ఉంది ఎందుకంటే నువ్వు నిజంగా ప్రభుని ప్రేమించే వాడవైతే ఖచ్చితంగా నువ్వు సేవ చేసేవాడు దేవుని సేవ అది అది అది యాడ్స్టిక్ దేవుని ప్రేమించేవాళ్ళు పేతృ నిజంగా ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభావం అంటే అయితే నా గొర్రలం కాయన ప్రేమించే వాళ్ళు గొర్రలం నాకు అప్పుడు అర్థమైంది క్రైస్తవ జీవితము అంటే గొర్రలం కాసే జీవితం నువ్వు ఉత్తగా వాక్యం చెప్పిపోతే సరిపోంది నువ్వు అక్కడ పిలిస్తే ఇక్కడ పిలిస్తే పోయి చెప్తే సరిపోంది గొర్రెం అంటే ఒక కాపరిలాగా ఉండి మనుషులని నువ్వు యోహో వానా కాపర్ పాట పాడతారు మీరు కీర్తన గ్రంథము అయితే ఇరవై అధ్యాయం 23. త్రీ పచ్చిక బయలలో వాళ్ళని మనము మనల్ని పనులు చేస్తారు ఆయన కాపరి మనల్ని పచ్చిక బయలలో నడిపిస్తుంటాడు శాంతికరమైన జలములు చెంత నడిపిస్తాడు నీ జీవితం కూడా అంతే ఆయనను పోలి నడుచుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా గొర్రెలని పచ్చిక బయలు తీసుకోవాలంటే మంచి ఆహారం దినిపించాలా మంచి నీళ్లు దాపేయాలి వాటికి అంటే మంచి వాక్యం వినిపించాలి వాళ్ళకి వాళ్ళని బలపరచాలా జీవజలం అంటే దేవుని వాక్యం వాక్యం సత్యాన్ని వాళ్ళకి చూపించాలి నువ్వు వాళ్ళు బట్టి బలపరచబడతా ఉంటారు అది నీ సేవ జీవితం వాడికి వచ్చినప్పుడు కష్టమో వాడి పోయి నువ్వు ఆదుకోవాలి ఉపశమనం కల్పించాలా వాడు ఎక్కడ పొమ్మంటే అక్కడ దుష్పం పోవాలా నువ్వు మార్గం చూడాల చూపించాలా వాడి బుర్రం కాడమంటే అది చనిపోతే పోయి నువ్వు సమ్మ చేయాలా ఎవరికైనా కుటుంబంలో అనారోగ్యం అంటే నువ్వు పోయి ఒక రెండు గంటలు స్పెండ్ చేయాలా టైం అక్కడ పోయి వాళ్ళకి ప్రార్థన చేయాలా అది కాపరి పని అంటే కాబట్టి గొర్ర కాయకపోతే ను ఎంత భక్తిగా ఉండి ఎన్ని ప్రవాసాలు ధ్యానించి ఎంత వాక్యం నేర్చుకున్నా నా దృష్టిలో వేస్ట్ అంటే ను నిజంగా సంపూర్ణంగా ప్రేమిస్తలేవు దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించే ఖచ్చితంగా తన గొర్రలను కాయాల అది సీక్రెట్ నేను నేర్చుకున్నా కాబట్టి సెల్ఫ్లెస్ గా మనం చేయాలి సేవ ఎందుకంటే ఉచితంగా పొందుతారు ఉచితంగానే మీరు అవి అనుగ్రహించాల ఇవ్వాలని దేవుడికి ఇచ్చిన తలాంతలు అన్నింటినీ ఆ గొర్రెల ఆదరణ కొరకు అందుకే కృపెందుకు ఇచ్చాడు సంఘ క్షేమ అభివృద్ధి గురించి ఇచ్చాడు అది పర్పస్ నువ్వు హోలీ స్పిరిట్ అనైటింగ్ అవన్నీ పొందుకున్నావు నువ్వు భాషలు ఎందుకు ప్రార్థన చేసినవు భాషలో ప్రార్థించేవాడు వాళ్ళ స్వంతానికి లాభం చేకూర్చుంది నేను కూడా చేస్తాను భాషలో ప్రార్థన భాషలో పాటలు నేను ఇప్పుడు కాదు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను కానీ అది నా సొంత లాభాన్ని కొరికే నేను చేస్తున్నానుంది వాక్యం కానీ ప్రవచించేవాడు సంఘ క్షేమాభివృద్ధి గురించి ప్రవచిస్తానంట అందుకు ప్రవచనం మనకు అవసరం మనం ఇక్కడ ఎందుకు ప్రవచనం ధ్యానిస్తామంటే సంఘానికి క్షేమం అంటే మనము నిస్వార్థమైన సేవ చేస్తున్నాం సంఘము అభివృద్ధిపరచబడాలి సంఘం ఈ హెచ్చరికలను విని జీవితం మార్చుకోవాలి లేకపోతే అది క్షీణిస్తుంది అది మరణించింది ఆల్రెడీ అంటే ఆయన జీవం దానిలో లేది బయటికి హలలిగా పాటలు వర్షిప్ చేస్తుంది కాని ఆయన జీవం దానిలో లేదు ఎందుకంటే అది మరణించింది అందుకే ఇవన్నీ ఎప్పుడు జరితే అంటే మతారు తిరునా ప్రభు చెప్పినట్టు పీనుగా ఎక్కడ ఉన్నావు గద్దలు ఎక్కడ అంటే పీనుగ తయారైంది యుగ సమాప్తిలో మతపరమైన జీవితం డైరెక్ట్ చెప్తే కొంత కష్టతరం కదా కాబట్టి ఇంగ్లీష్ యూదా పత్రికలో చాలా ఇంగ్లీష్ లో మటుకు టోటలీ డిఫరెంట్గా ఉంది ఈ ముగ్గురు ఎట్లున్నారని వీళ్ళందరూ నశించిపోతారని అండ్ పెరిష్డ్ ఇన్ ద గేమ్ సేయింగ్ ఆఫ్ కైన్ కదా వాళ్ళు ఏ రైతే ఉన్నారు చూడండి ఒకసారి దొంగమెట్టులుగా ఉన్నారు వీరు ఇప్పుడు చూడండి ఇప్పుడు అర్థం చేసుకోవాలా వీళ్ళు ఎట్లున్నారని వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు చూడండి వీళ్ళంతా మేఘముల లాగా ఉండడ ఎట్లాంటి మేఘములు జలము లేని మేఘములు క్లౌడ్స్ ఇక్కడ ఉంది ఇంగ్లీష్ లో క్లౌడ్స్ విదౌట్ వాటర్ క్లౌడ్స్ విదౌట్ వాటర్ చూడండి బైబుల్ అంతటా క్లౌడ్స్ అంటే దేవుని మహిమ సాదృష్టం ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే తెస్మి రాష్ట్ర పత్రికల క్లౌడ్స్ గురించి చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి ఆయన మేఘముల మీద వస్తాడని కదా మేఘముల మీద మనల్ని కొనిపోతడానికి వాక్యం కాబట్టి చూడు సంగం ఎంత పడుతుంది అని వాక్యం చెప్తా అంటారు కానీ చాలా జాగ్రత్తగా మీరు గనించండి క్లౌడ్స్ ఆయన మహిమకు సాదృశ్యం ఆయన మహిమతో ఈ లోకంలోకి రాబోతుడు అట్లా అర్థం చేసుకోవాల వాక్యం తర్వాత ఆయన మహిమ ఎవరంటే రక్షింపబడ్డ వారందరూ ఆయన మహిమకు సాదృశ్యం కాబట్టి భక్తులను అందరినీ వెంట పెట్టుకుని వాక్యం కూడా ఆయన తన భక్తులను అందరినీ వెంట లోకంలోకి వస్తున్నాడు తన పెళ్లి కుమార్తెను కలుసుకోవడానికి ఈ భూలోకం నుండి నలుదిక్కుల నుంచి తన బిడల్ని పోగు చేసుకుంటున్నటువంటి వాక్యం మతేశ్వర్తి నేపథ్యంలో కాబట్టి ఆ సిచ్యు ఆ సీన్ ని మనం జ్ఞాపకం తీసుకోవాలా కానీ ఇక్కడ క్లౌడ్స్ వితౌట్ వాటర్ వీళ్ళందరూ దేవుని మహిమకు సాదృశ్యం ఉన్నారు కానీ వీళ్ళలో వాటర్ లేదు అంటే జీవం లేదు బయటికి మహిమనే అంటే బయటికి దేవుని బిడలే బయటికి దేవుని బిడల కనిపిస్తారు ఈ ముగ్గురు గుంపులు కానీ వాళ్ళలో దేవుని జీవం లేదు జీవజలం నేనే అన్నాడు కదా వేసుకోవడాడు జీవ జలమును నేనే జీవాహారం నేనే పైన దిగువచ్చిన జీవాహారమును నేనే అంటాడు కానీ మిలలో ఆ జలము లేదు అంటే జీవం లేదు అంటే రక్షణ అనుభవం లేదు పోగొట్టుకున్నారు రక్షణ పోగొట్టుకుంటారు ఉంది వాకే మనం ఎన్నిసార్లు చూసినాం దానికి తర్వాత చూడండి ఏముందో గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘముల గాను తర్వాత కాయలు రాలి చూడండి కాయలు రాలి అంటే వాడు కాయలు కాసిండి కాని అవి పండ్లు రాలే అంటే వాడి జీవితంలో ఫలం లేదు అర్థమవుతుంది నీకు ఇప్పుడు వాక్యం నువ్వు మతపరమైన జీవితంలో ఉండి ఆచారబద్ధంగా జీవించి ఈ యొక్క వాక్యాలను తరణీకరిస్తే నీలో కాయలు పండ్లు కావు అంటే నువ్వు కాయ వరకు ఎదిగినవు కానీ ఆ పండు కాకముందే నీలో జీవం వెళ్ళిపోయి నీళ్ళు లేవు పండు దశకి ఎదగలేకపోయినా నువ్వు ఫలం వస్తే ఇతలతో మర్చికుంటావు కదా కానీ వాళ్ళు ఆ రీతిగా తర్వాత కాయలు రాని అంతే కదా అంటే అకాల అకాల ఫలములు అంటాం కదా ఇది నాకు ఇది ఇది ఇది ఈ వాక్యం ధ్యానించంగానే నాకు అంజురపు చెట్టుకు సంబంధించిన ఉపన్నాంలు ధ్యానిస్తుంది జ్ఞాపనం మన ప్రభు అంజున చెట్టు గురించి మాట్లాడతారు కదా అక్కడ అది ఎప్పటికీ ఫలించదు ఎందుకు ఫలించదు ఒకప్పుడు ఫలించింది కానీ ఇప్పుడు ఫలం లేదు అంటాడు ఇక నువ్వు ఎన్నటికి నీ అని నేను చాలా మంది ఏమంటే అంజునప్పు చెట్టు ఇస్ఆల్ సాదృశ్యం బ్రదర్ అది ప్రభుని క్రీకరించింది కదా అందుకు ఇప్పుడు ఫలం లేదు కానీ ఒకరోజు మళ్ళా ఫలిస్తది అని చెప్తారు కానీ ఇక్కడ అక్కడ లేదు ఇక్కడ నువ్వు ఎన్నటికి అని చెప్పిండేనా ఇక ఎన్నటికి అది ఫలించదు ఎందుకంటే ప్రకృతి సహజంగా ఉంటే ప్రజలు ఫలించలేదు ఆత్మీయంగా జీవించే ఫలించగలరు కాబట్టి ఆత్మీయంగా అంతరంగ మందు మనల్ని యూదుల్లాగా అంతరంగ మందు మనల్ని ఇస్రాల్లాగా మనం ఫలించాలి ఎందుకంటే వాళ్ళు ఫలించరు వాళ్ళంటే శరీరంగా ఇస్రాయల్ దేశంలో కొట్టిన వాడిని ఆటోమేటిక్ గా మా మీద బ్లెసింగ్స్ అని అనుకుంటాడు కానీ అట్లా లేదు వాక్యం ఎన్నిసార్ని మీకు చూపించాను దేవుడి దృష్టిలో ఇస్రాయల్ అనేది స్పిరిచువల్ కాన్స్రెట్ ఫిజికల్ కాన్స్ట్రు కాదని మీకు చూపించిన వాక్యాల ఎన్ని సార్లు పాత కాలం కూడా ఒకడు పరిశుద్ధంగా ఉంటాడు అదే దేశంలో ఇంకొకడు అపవిత్రంగా ఉంటాడు అదే దేశంలో అదే గోత్రంలో పుట్టిన ఉంటాడు కాబట్టి దేవుడు ఎవడిని మెచ్చుకున్నాడు పరిశుద్ధంగా ఉన్నవాడిని మెచ్చుకున్నాడు కానీ అపవిత్రంగా ఉన్న వాడిని ఎప్పుడు మెచ్చుకోలేదు అప్పుడనే కానీ ఇప్పుడైన గానీ ఆయన ఒకటే ఆత్మే ఇస్రాయలే దేవుని ప్రజా అందుకే పేతుల రాష్ట్ర పత్రికలు చూస్తాము దళితుల రాష్ట్ర పత్రికలు చూస్తాము దేవుని ఇష్టంగా మనల్ని మార్చుకున్నాడు ఆయన మరణ భూస్థాపన ద్వారా మనల్ని యూజుల్ గా కాబట్టి ఆ సత్యం గ్రహించినప్పుడు ఈ వాదనాలని నిజాలు నెరవేరుతాయి ఆ సత్యం గ్రహించకపోతే ఈ బైబుల్ని వాగదనాలను మన జీవితంలో ఎప్పటి నెరవేరవు చివరిగా వాళ్ళ గుణగానం చూడండి ఇప్పుడు ఫలము లేక రెండు మార్లు చచ్చి వ్రేళ్లతో పెకిలింపబడిన చెట్లుగాను ఉన్నారు రెండు సార్లు చేస్తారు చూడండి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా మనం ఒకసారి చర్చాం ఎప్పుడు మన పాపంలో ఒకటేసారి దస్తాం రెండుసార్లు చచ్చినట్లంటే వాడు నరకం పోతాడు ఖచ్చితంగా గ్యారెంటీ కాబట్టి వీళ్ళందరూ రెండవ మరణం కూడా రుచి అంటే వీళ్ళు శాశ్వతంగా నరకం పోతారు మనకి రెండో మరణం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళ వీళ్ళకం దృష్టిలో పాపం జీవితంలో మనము ప్రభులో జీవిస్తున్నాం అందుకే బ్రతి క్రీస్తే చావైతే నాకు మేలు ఎందుకంటే నా ఆల్రెడీ చనిపోయిన వాడిని పాపంలో నేను ఆయనతో పాటు సమాధి చేయబడి ఆయనతో పాటు సెలవేయబడి ముడనాడు తిరిగిలేసిన వాడు అన్నాడు రోమి రాష్ట్ర మన జీవితం క్రైస్తవ చిత్తం నేను అతనితో పాటు సెలవుయబడ్డాను ఆ అనుభవం పోవాలా అతనితో పాటు సమాధి చేయబడ్డవాడిని అతనితో పాటు ముడనాడు తిరిగిలేసేవాడిని కాబట్టి ఇప్పుడు మరణాన్ని మరణానికి నా మీద లేదు దాన్ని శాశ్వతంగా నాశనం చేస్తానని మనం చూసినాం ప్రవచనం మరణము ఇంకా ఎన్నటికీ ఉండదు ఆయన దాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తానని ఉంది కాబట్టి మనమాట అందరికి భయమే కదా అంతేనా మా నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు బాబేలా వాడికి మైండ్ హార్ట్అటాక్ వచ్చింది ఆ క్షణంలో ఎవ్వరు లేరు ఒక బ్యాసిడర్ లా ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉంటాయి మీ దగ్గర ఉంటాడు అల్వాల్ ఉంటాడు అయితే సాయంత్రము ఎందుకో ఒక వాళ్ళ ఊరోడు పోయింది ముంబైకి వాళ్ళ ఊరోడు సాయంత్రం ఎంత సంభర్షిస్తే ఆ టైంలో హార్ట్అటాక్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యాగానే ఇమీడియట్లీ వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది క్లోజ్ ఫ్రెండ్ నాకు ఇంకా ఆ ఈ రోజు వరకు భయం భయం భయం పట్టు నాకేమైపోతుంది నాకేమైపోతుంది నాకేమైపోతుంది అని అంటే రక్షణ పొందని వాళ్ళకి కష్టపడి కాదు రక్షణ పొందే వాడికి ఎందుకు భయం ఉంటుంది క్షణం నుంచి చనిపోతే ఖచ్చితంగా పర్లో పంజాయి ఆ ధైర్యం నీకుందా అట్లెట్లా బ్రదర్ మళ్ళీ పిల్లల సంగతి ఏంటంటే నీ పిల్లలైనా పోషిస్తాడు అంతేకాదు 25 ఫైవ్ ఇయర్స్ కింద మా ఫాదర్స్ అయిపోయాడు మన మమ్మల్ని పోషించలేదా ఎర్లీ ఏజ్ అయిపోయాడు పోషించలేదా పోషిస్తాడు ఖచ్చితంగా పోషిస్తాడు దేవుడు అదే కదా విశ్వాసం ఏమైపోతుందో ఏమైపోతుంది భయపడుతున్నాడు భయపడుతున్నాడు మనం అంతా భయపడము మనం భయపడం సరే ఎందుకు అవన్నీ పర్మిట్ చేసింది ఏమన్నా అర్థం చేసుకోవాలా అది అర్థం చేసుకుని దాని ప్రకారం మనం ముందుకోవాలి అనారోగ్యాలు ఎందుకు వస్తా ఉంటాయి దగ్గర కావడానికి మన విశ్వాసం బలపడక వరకు వస్తూ తర్వాత స్వస్థత పొందినక గురించి సాక్ష్యం కూడా వస్తూ నువ్వు ఎప్పుడు ఇవ్వలేదేమో సాక్ష్యం అందుకే ఇది అవకాశం అట్లాంటి అవకాశాలు ఇవ్వడం కొరకు మీకు అన్ని అనారోగాలు వస్తున్నాయి నాకు కూడా ఇచ్చి చాలా అనారోగాలు ఇప్పటికూ కూడా నేను అనారోగ్యాన్ని స్వచ్ఛత పొందుతూ ఉంటాను సాక్షాలు ఇస్తూ ఉంటాను స్వస్థత పొందుతా ఉంటాను సాక్షి ఇస్తూ ఉంటాను కొత్తలు ఉంటాయి అది విధానం ఆయన వచ్చేంత మనం ఇటనే ఉంటాము ఇవి ఇంపర్ఫెక్ట్ శరీరం ఇది ఫాలిన్ వరల్డ్ ఆదాం అవల్ చేసిన కాలం పాపం కాలం నుంచి మొదలుపొని ఈ రోజు వరకు ఏది పర్ఫెక్ట్ లేదు లోకంలో ఇంపర్ఫెక్ట్ వరల్డ్ ఇది దాన్ని ఏమంటారు తెలుగులో ఇది పర్ఫెక్ట్ కాదు అంటే ఏమంటారు తెలుగులా శాశ్వతం అనేది వేరే పదం పర్ఫెక్ట్ అంటే పక్కా ఇది పక్కా ప్రపంచం కాదు పక్కా లోకం కాదంట సంపూర్ణమైన సంపూర్ణం అంటే కంప్లీట్ ఏది మంచి లేదు టెంపరీ కూడా కాదు పర్ఫెక్ట్ పదం ఒరితిగా సంపూర్ణతనే సంపూర్ణమైన లోకం కాదు ఇది ఎందుకంటే ఆదామవాల కాలం మొదలుకొని వాళ్ళు చేసిన పాపం చేసిన కాలం వదులుకొని ఈ రోజు వరకు ఇది సంపూర్ణం కలిగదు ఒకప్పుడు ఉండే ఒకప్పుడు సృష్టి ఇది ఇది చాలా బాగుంది అంటాడు ఆయన సృష్టించినాక చాలా మంచిగుంది అంటాడు ఆయనే చెప్తాడు దాని గురించి మంచిగుంది ప్రతిరోజు ఒకటి తయారు చేసినాక చాలా బాగుంది చాలా బాగుంది అని కానీ మనుషులు చేసినాక చాలా బాగుంది అని లేదు నేను చూసినాడు ఆ వాక్యం మనిషిని సృష్టించిన కానీ చాలా బాగుంది అనలేదు ఎందుకంటే నేను తెలుసు వీళ్ళు పడిపోతారు రమేష్ ఆ రోజు ముందుకు ఈరోజు వరకు ఏమీ పర్ఫెక్ట్ లేదు నేను అందరికీ ఒకటే విషయం చెప్తాను ఇంపర్ఫెక్ట్ వరల్డ్ లో ఏది పర్ఫెక్ట్ రాదు ఎందుకంటే ఆ డిఎన్ఏ రీసెర్చ్ చాలా చదివిన పుస్తకాలు జాన్స్ అని ఒక మంచి భక్తిపరుడు ఒక ప్రొఫెసర్ రాసిన బుక్ చదివిన మన డిఎన్ఏస్ అన్ని మ్యూటేట్ అయిపోతున్నాయి మిలియన్స్ ఆఫ్ టైమ్స్ నువ్వు బాలుని వయసు నుంచి ఒక అడల్ట్హుడ్కి వచ్చినప్పటికీ కొన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ నీ డిఎన్ఈ అంతా మ్యూటేట్ అయిపోయిందంట నీ జీన్స్ సారీ నీ జీన్స్ అన్ని మ్యూటేట్ అయిపోయినాక అవన్నీ వీక్ అయిపోతున్నాయి మ్యూటేట్ అయిపోయి మీ పూర్వీకులకు ఉన్న జీన్స్ మీకు లేవు అందుకే రోగాలన్నీ వచ్చేసినాయి లోకంలో వాళ్ళకి లేని రోగాలన్నీ మనకు వచ్చేసాయి ఎందుకంటే మన జీన్స్ అన్ని మ్యూటేట్ అయిపోయినాయి అంటే ఫాల్టీ అయిపోయినాయి ఒరిజినల్ గా లేవు ఎందుకంటే పాపం మీ లోకంలో వచ్చినాక ఏది పర్ఫెక్ట్ ఉంటుంది ఆ మ్యూటేటెడ్ జీన్ మీద వాడు సైంటిఫిక్ రీసెర్చ్ చేసి మందులు కనుకుంటున్నాడు బుద్ధి లేని తనకు ఫూలిష్నెస్ ఈ లోకంలో అంతా ఆ మ్యూటేట్ అయిపోయిన జీన్ తీసుకుని దాన్ని ఆల్టర్ చేసి మందులు కనుకుంటున్నాడు మందులు కనుక్కునేటప్పుడు మనలోక మిలి ఆఫ్ టైమ్స్ మ్యూటేట్ అయిపోతుంది అందుకు ఏ మందులు పనిచేస్తలేవు ఇందాక ఆ పాప గురించి తెలిస్తే బాగా అనిపించిందా టీబీ వ్యాక్సిన్ మెడిసిన్స్ డ్రగ్ ఆ టీబీ స్ట్రెయిన్స్ డ్రగ్ రెసిస్ట్ అయిపోయినవి మలేరియా డ్రగ్ రెసిస్ట్ అయిపోయింది ప్రతి అనారోగ్యము డ్రగ్ రెసిస్టెంట్ అయిపోతుంది టైఫాయిడ్ కూడా ఒకప్పుడు టైఫాయిడ్ సిప్రోఫ్లాక్సిన్ వేసుకుంటే తగ్గిపోయాడు వారానికి మంచిగా అయిపోవాలి ఇప్పుడు పది రోజులు అయితేనే సిప్రోఫ్లాక్సిన్ పని సై నేను ఆ సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ అవుతాం నాకు తెలుసు సిప్రోఫ్లాక్సిన్ పని చేసలేదు అనేది కొంత డ్రగ్ ఉన్నది చాలా పవర్ఫుల్ పనిచేస్తుంది ఆ మంది సరే నేను మీకు మందు వేసుకోమని చెప్తున్నాను ఈ రీతిగా రీసెర్చ్ జరుగుతుంది కానీ ఇన్పర్ఫెక్ట్ గా రీసెర్చ్ చేస్తున్నావు బుద్దిలేని తను నేను డాక్టర్స్ తో మీటే మాట్లాడతాను వాళ్ళు తెలుసు కూడా వాడు అబ్బాది కూడా కానీ వాడు చెప్పడు హార్ట్అటాక్స్ ఎందుకు వస్తాయి వాడికి తెలుసు కానీ ఎప్పుడు చెప్పాడు పేషెంట్స్ ఎందుకు చెప్పాడు చెప్తే వాళ్ళ దగ్గర నువ్వు బోవు కదా డయాబెటీస్ డయాబెటీస్ కి సీక్రెట్ తెలుసు మనకి దేవుడి మనం చూపించు మనం చెప్పినా కూడా చాలా మంది ఓపెన్ గా డయాబెటీస్ పర్ఫెక్ట్ కంట్రోల్ చూడాలంటే ఏం కూడా నేను చెప్పిన కానీ ఆ డాక్టర్ చెప్తాను డయాబెటాలజిస్ట్ వాడు చెప్పాడు ఎందుకంటే లైఫ్ లాంగ్ నువ్వు దగ్గర పోవాలి కదా కాంప్లికేషన్స్ వస్తున్నీ వానికి రెవెన్యూ కావాలి కదా వాడి వెళ్తు ఎట్లా సో వాడిని పోషించడానికి వరకు నీ రోగాన్ని శరణాలో పెట్టుకుంటున్నావు ఈ రోజు అంతా జరుగుతుంది స్టాక్న్స్ పనిచేయవు సెంటులు పనిచేయవు బట్ దాని మీదే బిజినెస్ నడుస్తుంది ప్రపంచమంతట ఇదంతా ఫాలెన్ వరల్డ్ ప్రతిదీ ఇంపర్ఫెక్టే ఏది కూడా పర్ఫెక్ట్గా ఉండదు నేను చెప్తున్నాను మీ దృష్టిలో అది పర్ఫెక్ట్గా ఉందనుకుంటున్నారు కానీ అది పర్ఫెక్ట్ కానీ కాదు అది హైలీ ఇంపర్ఫెక్ట్ ఎందుకంటే నథింగ్ గుడ్ క్యాన్ కమ్ ఫ్రమ్ అ ఫాలెన్ వరల్డ్ అంతే అది వాక్యం దానికి ఎందుకు ఈ శ్రమలు ఎందుకు ఈ కష్టాలు అంటే అవును వరల్డ్ ఇది ఇది పడిపోయిన లోకం తప్పిపోయిన లోకం తప్పిపిన లోకంలో అన్నిట్లనే ఉంటాయి తిరుగుబాటుతనము వ్యతిరేకము దుష్టత్వము బలహీనతలు అన్నీ ఉంటాయి శ్రమలు భయంకరంగా ఉంటాయి ఎందుకంటే ఇది ఫాలెన్ వరల్డ్ స్వార్థం ధనాపేక్షతో మనుషులు ఉంటారు ఫాలెన్ వరల్డ్ లో ఈ వరల్డ్ మంచిగుంటే ధనాపేక్ష ఎందుకు ఉంటుంది ఈ వరల్డ్ మంచిగా ఉంటే ఎందుకు ఒకటి మీద ఒకటి వ్యతిరేకత లేదు కాబట్టి ఈ ఫారెన్ వరల్డ్ ఎప్పుడు నన్ను విమర్శిస్తాడా అనేసి దేవుని బిడ్డల కొరకు ఎదురు చూస్తుందని రోగరాశ మనం గెలిస్తాం ఈ సృష్టి ఏకగ్రీవంగా ములుగుతుంది దేవుణ్ణి కుమారుల ప్రత్యక్షత కొరకు ఎప్పుడు నన్ను విమర్శిస్తారా అని మన ప్రయాసం దాని కొరికే నూతన సృష్టి గురించి మన ప్రయాస పడుతుంది నిజంగా ఫిజికల్ సృష్టి గురించి ప్రయాస పడతాం మనం చెట్లు కొట్టేస్తారు క్రిస్మస్ పంటకి లక్షల లక్షలు చెట్లు కొట్టేస్తారు మన అది ఫాలోయిన్ వర్ల్డ్ కదా నువ్వు దాన్ని ఇంకా సపోర్ట్ చేస్తున్నావు చెట్లు కొట్టేస్తే ఏమవుతుంది టెంపరేచర్ మెరిగిపోతా ఉంటుంది నేను చాలా సార్లు టెస్ట్ చేసి చూసాను సరౌండింగ్స్ లె చెట్లున్నంత కాలము త్రీ డిగ్రీస్ టెంపరేచర్ తగ్గుతుంది చెట్లు కొట్టేసినాక టెంపరేచర్ త్రీ డిగ్రీస్ పెరుగుతుంది ఇంటి చుట్టూ ఒక కాలిఫోర్నియా న్యూయార్క్ ఆస్ట్రేలియా ఫిఫ్టీ మిలియన్ ట్రీస్ కట్ చేస్తారు డిసెంబర్ టైంలో అట్లా ప్రపంచం ట్రీస్ కట్ చేసుకుంటా పోతున్నారు క్రిస్మస్ పండకి అది దేవుని ప్రేరే పండతో కలిగిన పండగ అట్లా అంటే వాళ్ళు వ్యతిరేకంగా ఉండాలన్నా దాన్ని అను ఎంకరేజ్ చేస్తున్నావా నువ్వు దాన్ని ఎంకరేజ్ చేసినవంటే నువ్వు కూడా దాంతో పాటు కదా కాబట్టి ఇది ఫాలిన్ వరల్డ్ ఫాలిన్ వరల్డ్ లో ఏం చేయాలా రిపేర్ వర్క్ చేయాలి అంతే నువ్వు మేస్త్రివి నువ్వు రిపేర్ వర్క్ చేసుకుంటా పోవాలంటే నీ జీవిత విధానం చివరి వరకు రిపేర్ చేయాలా మనుషులు పడిపోతుంటారు వస్తూ ఉంటారు బాధలు లోకర వాళ్ళకి ఉపశమనం కల్పించాలా ఆదరణ కల్పించాలా అది నీ సేవ చేయతం పాస్టర్స్ చేయలేదు మనం చేయగలం పాస్టర్స్ ఒకటే చేయగలం నువ్వు వాకేం చెప్పగల ప్రారం కానీ వాడు ఒక వన్ మైల్ ఎక్స్ట్రా పోలేడు పోవాలంటే వాడు క్యాల్కులేట్ చేస్తూ ఉంటాడు ఓ లీటర్ పెట్రోల్ పోసుకోవాలా లేకపోతే పంపిస్తాడా లేక నాకు అక్కడ ఫుడ్ కలుపుతా లేదా అట్లా క్యాల్కులేట్ చేసుకుంటా పాస్టర్స్ మనం అట్లా ఉండం కదా కాబట్టి మనం ఇవి తీర్మానించుకోవాలి ఈ మూడు గుంపుల్లాగా మనం ఉండడానికి వెళ్లేదనేది ఒక్క వాక్యాన్ని మీకు చూపించేసి ముగించేస్తాను ఈ గుంపులు ఎట్లున్నాయో చివరికి పదమూడవ వచనంలో వాళ్ళ వాళ్ళ గుణగణం గురించి మనం చేస్తున్నాము మేఘములు గాను కాయలు రాలి ఫలములు లేక తర్వాత ఏముంది రెండు మార్లు చచ్చి వేళ్లతో పకిలింపబడి అంటే వేళ్లతో పగిలిపడాలి ఫౌండేషన్ కూడా ఉండదు చివరికి ప్రవక్తలు శిష్యులు వేసిన పునాది మీద అపోతులు వేసిన పునాది మీద మన జీవితాలు కట్టుకున్నాయి వీళ్ళకి ఆ ఫౌండేషన్ కూడా ఎందుకంటే వ్రేన్లతో పెకిలించబడ్డ జీవితాలు అంటే శాశ్వతంగా వీళ్ళు ఆయన నుంచి దూరం వెళ్ళిపోయారు మనమేనా అంటూ కట్టబడ్డ వాళ్ళ వాక్యం చెప్తుంది కదా ఇప్పుడు చూడండి పదమూడవ తమ అవమానమును అంతేనా నురుగు వెలగకు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలు గాను మార్గము తప్పి తెలుగు చుక్కలుగాను ఉన్నారు వీళ్ళు వీళ్ళు మార్గం తప్పింటారు ఎప్పుడో ప్రభుని ఎప్పుడో విడిచిపెట్టేసిండ్రు వీళ్ళంతా వీళ్ళు ఎట్లున్నారంట దానికి ముందు తమ అవమానం నురుగు వెళ్ళగా కూర్చు యొక్క ప్రచండమైన అలల్లాగున్నారంట వీళ్ళు అలలు ఎట్లుంటే తెలుసా ఎప్పుడు ఎగురుతూ ఉంటాయి ఇట్లా స్పీడ్ ఎగురుతూ ఉంటాయి భయంకరంగా ఉంటాయి కాబట్టి చూస్తే భయం వేస్తూ ఉంటాయి కదా వాళ్ళని చూసి నిజంగానే భయం వేస్తే సరే వాళ్ళతో నాకే సహవాసం లేదు వాళ్ళతో నేనే పోతున్నాను కలుస్తూ ఉంటారు కలహల చెప్తానే వెళ్ళిపోతాను ఎక్కువ సమయం కడప వాళ్ళతో కాబట్టి వీళ్ళు ఎట్లున్నారంట వాండరింగ్ స్టార్స్ అని ఉంది ఇంగ్లీష్లో కదా వాండరింగ్ స్టార్స్ అంటే వీళ్ళకి ఒక గమ్యం అంటూ లేదు ఈ రెండు గుంపులకి గమ్యం అంటూ ఉండదు ఇవి కొట్టుకుంటునే పోతూ ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మీకు అర్థమవుతుందా సూర్యుడు నక్షత్రములు ఏం జరుగుతాయి వీటికి వీళ్ళు అవమానం పొందుతున్నారు దాని తర్వాత సిగ్గుపరచబడుతున్నారు అన్న విషయాన్ని మనం వికజిస్తున్నాం తర్వాత చంద్ర గురించే మన బలహీనత అంటే గొప్ప జనం గురించే ప్రాస్ ప్రయాసపడుతున్నాం వాళ్ళు నరకానికి పోకుండా వాళ్ళని మనం ప్రభుత్వంగా నడిపించాలనేది వీళ్ళ గురించి ఇంకా డీటెయిల్డ్గా ఈ రెండు గుంపుల గురించి చెప్పబడింది నాలుగవ బూరలో రెండో రెండవ పేతురు పత్రికలో ఒకటే వాక్యం ఇంకా ముగించేస్తున్నాం ఈ రోజుకి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ అసనంలో ఈ గుంపుల గురించి చాలా డీటెయిల్ గా చెప్పి చెప్పబడింది వారైతే పట్టబడి చంపబడిటకే స్వభావ సిద్ధముగా పుట్టిన చూడండి చూడండి వివేక శూన్యములగు చూడండి వివేక శూన్యం అంటే వాళ్ళకి వివేకం లేదు వీళ్ళు ఎట్లా తయారేంటే చివరికి వివేకము లేక అంతే కదా వివేక శూన్యం అంటే వాళ్ళకి వివేకం లేదు వివేచిన వరము దేవుడు ఇస్తారు మనకి ఏది మంచి ఏది ఇచ్చేడు అనేది ప్రభు ఆత్మన దుష్టిన ఆత్మన అని వివేచించే వరం ఆయన ఇస్తారు మనకి వీళ్ళకి ఆ వరం లేదంట చివరికి వివేక శూన్యము గలవారే చూడండి ఇప్పుడన్నా అర్థమవుతుందని వీళ్ళు ఎవరో వీళ్ళు మృగములు భూ జంతుల నేటికంటే కుయ్యత గలదేంటిది సర్పం కాబట్టి వీళ్ళు చివరికి జంతువులాగా మృగంలలాగా తయారవుతున్నారు చివరికి వాళ్ళ ఐడెంటిటీస్ ఎట్లా తయారైతే చూడండి మృగం అంటే ఏంటంటే ఎప్పుడు ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటారు మృగం జబర్దస్ మన భాషలో చెప్పాలంటే హైదరాబాద్ స్టైల్లో జబర్దస్తి చేసే వాళ్ళంతా మృగములతో పోల్చబడతారు గవర్నమెంట్ సిస్టమ్ జబర్దస్తి చేస్తుంది పొలిటికల్ సిస్టమ్ జబర్దస్తి చేస్తుంది బిజినెస్ జబర్దస్తి చేస్తుంది మనుషుల మీద ఒత్తిడి పెడుతుంటాయి ఇవన్నీ రిలీజన్ మనుషుల మీద ఒత్తిడి పెడుతూ ఉంటాయి నేను ఇండైరెక్ట్ గా మీకు ఇస్తున్నాను ఇప్పుడు మృగంల ఈ లోకంలో ఏదైతే నీ మీద జబర్దస్త్ చేసి పలి రాజ్యం వెళ్తుంటదో అవన్నీ మృగాలకు సంబంధించినాయి కాబట్టి ప్రగతి ప్రాంతంలో అన్ని మృగాల గురించి మనం చూస్తాం ఒక దీర్ఘంగా అవన్నీ వీటికి సంబంధించింది ఈ పొలిటికల్ సిస్టమ్ గవర్నమెంట్ సిస్టమ్ నీ మీద ట్యాక్సులు రొబ్బి నీ మీద నిన్ను దోచుకుంటా ఉంటాయి ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ అయితే విపరీతంగా దోచుకుంటుంది మనం ఇంతకుముందు లేదు ఇంతకుముందు దోచుకుంది కానీ ఇప్పుడైతే మరీ ఎక్కువ దోచుకుంటుంది ఎవరైనా జిఎస్టి కట్టేటోడైతే మనం తెలుస్తుంది ఎంత దోచుకుంటుందో ఈలో ఈ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దోచుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ దోచుకుంటుంది టైస్ దోచుకుంటుంది ఇన్కమ్ ట్యాక్స్ కఠినంగా దోచుకుంటుంది నువ్వు హోటల్ దోచుకుంటుంది ఆకలికి ఇడ్లు తిన్నాం అంటే ఇడ్ దోచుకుంటుంది ప్రతి దాని మీద దోచుకుంటుంది కాబట్టి గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఒక మృగంతో పోల్చుకోవడానికి సరే మనము ఆ సెక్యులర్ మృగాల గురించి మనం మాట్లాడతలేము మనము ఈ స్పిరిచువల్ మృగాల గురించి మాట్లాడుతున్నాం అంటే చర్చ్ బేస్డ్ మృగాల గురించి మనం మాట్లాడతాం మన మన మన ఫోకస్ వీటి మీద ఉండాల ఎందుకంటే గొప్ప జనము ఆ మృగాలలో ఇరికిన పట్టబడి ఉంది నుంచి మనం విడిపించుకోవాలి వీళ్ళని మన ప్రయాసం కాబట్టి వీళ్ళు ఎట్లున్నారంట చివరికి నాచురల్ బ్రూట్ బీస్ చూడండి దూషించే వాళ్ళు వీళ్ళు తమకు తెలియని విషయంలో వచ్చి దూషించచ్చు తమ దుష్ప్రవర్తనలకు ప్రతిఫలంగాను చూడండి హాని అనుభవిస్తారు వీళ్ళందరూ తర్వాత తాము చెయ్యి నాశనము చూడండి తాము చేయి తోనే తామే నాశనం అయిపోతారు కాబట్టి ఎంతమందికి ఈ వాక్యం అర్థమై చెప్పాడు మొదటి రెండు గుంపులు గొప్ప నాశనం చేస్తాయి దాని తర్వాత వాళ్ళు కూడా నాశనం అయిపోతారు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి లోపల లోపల కొట్లాడుకుంటుంటారు ఎక్కడమైనా కనిపిస్తారు ప్రపంచం అంతట వాళ్ళంతా లోప లోపల కొట్ కొట్లాడుకొని ఒకరిని ఒక నాశం చేసుకుంటారు చివరికి జరిగేది అదే ఇస్కరియోత్ అన్న ప్రభుని అప్పగించి కదా ఎక్కడుంటే వాడు లోపల ఉన్నాడు అదే రీప్లై అవుతుంది ప్రపంచం అంతట ఈరోజు అందుకే నేను ఈరోజు ఉదయం మత వార్త తొమ్మిదో అధ్యాయ నాకు ఇవన్నీ విషయాలు దేవుడు ఇప్పించింది తల్లిదండ్రులు పిల్లల్ని అప్పగిస్తారంట పిల్లలు తల్లిని అప్పగిస్తారంట ఎక్కడున్నారు లోపల ఒక్కడిని ఒకడు అభ్యంతర పరుచుకొని అప్పగించుకుంటారంట అభ్యంతరపడి ఒక్కడిని ఒకటి అప్పగించుకుంటారంట మనం ఆ కాలంలో మనం గుర్తున్నాం త్వరగా కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఫైనల్ టైమ్స్ ఇంకా ఏ క్షణంలో ఇవన్నీ స్టార్ట్ అయిపోతే మనకు తెలియదు ఆల్రెడీ ప్రపంచం ఆరంభం అయిపోయింది అది ఒక సునామీలాగా కొట్టుకొని రావాల్సిందే మన కాలానికి మన ప్రాంతానికి ఖచ్చితంగా వస్తారు ఆ ఎకనామిక్ వేవ్ ఎకనామిక్ రీసెషన్ మొత్తం యూరోప్ అంతా కొట్టుకొని పోయి మొత్తం ఏషియా ఎట్లొచ్చిందో అట్లనే ఇది కూడా ఖచ్చితంగా మరణకాండ మనం చూస్తాము రక్తపాతం ఎక్కడ చూసినా దేశం అంతా రక్తపాతం మనం చూస్తాం త్వరలో మనం ఏదో సంతోషిస్తున్నామని కాదు వేదనతో చెప్తున్న వాక్యం అని కాబట్టి కొంతమంది అన్నా అందులోంచి బయటకు వస్తారేమో అన్న ప్రయాసంతో మనం ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని అనిస్తున్నాం ఇవన్నీ నేర్చుకున్నాం మీరు అనేక ప్రాంతాల్లో పోయి అనేకలను హెచ్చరించండి బలపరచండి ప్రేమతో భయపెట్టకండి ఒకటేసారి చెప్తే భయపడిపోతారు ఇవన్నీ కాబట్టి ప్రేమతో వీటిని పంచుకోండి వాళ్ళ వాళ్ళ హృదయ పరిస్థితిని గ్రహించి వాళ్ళకి ఆసక్తి ఉంటే ఇవన్నీంటినీ చూపించండి మెల్లమెలగా ఒక వన్ వీక్ పోనీ టూ వీక్స్ పోని త్రీ వీక్స్ పోని వన్ మంత్ పోని ఎంత టైం వరకు మెల్లమెల్లగా ఇవన్నీ చెప్పండి అదే నీ బాధ్యత నీ కా అనుగ్రహించబడ్డ సేవ జీవితం గొర్రెలండి గొర్రెలని వాళ్ళకి ఏ రూపకంగా సహాయకులుగా ఉంటాయి కంటే ఆ రీతిగా మీరు జ్ఞానం దేవుడు మీకు అనుగ్రహిస్తుంటాడు సహాయకులుగా ఉండి ఆ రీతిగా ప్రభుని ప్రేమించండి అటువంటి ప్రేమలో ప్రభు మన నడిపించాలని ప్రార్థిస్తాం పరశుద్దు రఘుదేవ మీకు వందాలు ప్రభావ నేను యొక్క సాయంత్రం సమయంలోనైనా ఓ ప్రభా అదుపులోకి తీసుకొని ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడ నడిపించినారు చాలా మంది రాలేకపోయిన అయిన కానీ ప్రభావ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంత వందాలు ప్రభావ ఈ వాక్యాలు అనేకులు విని బలపడాలా ప్రభావ ఆ సేవా జీవితంలో అనేకులను బలపరచలా మరి అటువంటి సేవ మీరు మాకు అనుగ్రహించినారు కాంప్రమైజ్ కాకుండా ప్రభావ వీటిని జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకుని అనేకలకు ప్రకటించే బిడ్డలుగా తయారు చేయండి తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క తాబ్దాలు మాకు అనుగ్రహించండి సురక్షితంగా ఇంటికి చేర్చి మీరే మహిమనుందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంగా ప్రార్థించుతున్నాం